ప్రార్థిస్తాం పరుశుతురగు ఏస మీకు సుతులు స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యా కొబ్బుల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ఈ గడిషకాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధి మమ్మల్ని మీకు ఎంతో వదనాలనైనా ప్రవ్వా కొంతకాలం నుంచి మేము చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం వారి ప్రవచనాలను ధ్యానిస్తున్నాం ప్రవ్వా అవన్నీ యుగ సమాప్తికి సంబంధించినవని మీరు మాకు చూపించినారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వా యుగ సమాప్తిలో మేము ఉంటుండగానైనా వీటన్నిటినీ అర్థం చేసుకుని వీటికి తగినట్లు మేము జీవించాలా ముఖ్యంగా వీటిని అనుభవపూర్వకంగా అనేక ప్రకటించాలా అటువంటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కేవలం మీ ద్వారానే అది సాధ్యం ప్రవ్వా ఇది మనుషులకు అసాధ్యమేనైనా కానీ మీకు సమస్తం సాధ్యం ప్రవ్వా కాబట్టి వీటిని అర్థం చేసుకునే భాగ్యంత ఇచ్చేయండి ముఖ్యంగానైనా నా హోము మేము జనిచ్చాం గత మూడు వారాల నుంచి ఈ యొక్క నా గ్రంథంలోని వ్యాఖ్యలను మేము జనిస్తుండగా ఓ ప్రవ్వా మీరు మాతను మాట్లాడండి వాటిని సత్యాన్ని గ్రహించి ఓ ప్రభావ దాని ప్రకారంగా జీవించలేక సహాయపడండి ప్రభావ ఇవి మాకు కష్టతరంగా ఉన్నాయని మీకు సమస్తం సాధ్యమనైనా మీ చిత్తానుసారంగా నడిపించండి వాటిని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మేము జీవించాలనైనా మీ కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రభ్వా దేని విషయంలో మేము చింతించకుండా దేని విషయంలో మేము భయపడకుండా ప్రవ్వా ఈ లోకపు విధి అంతా దాన్ని గతించిపోతుంది ప్రవ్వా ఈ లోకము దాని మర్యాద అన్ని గతించిపోతున్నాయి ప్రతి స్థలంలో ప్రవ్వ ఈ యొక్క వ్యవస్థ పతనం అయిపోతుందైనా కానీ మేం దేని విషయంలో భయపడమైనా దేని విషయంలో చింతించాం ప్రవ్వ మీ అందు నిరీక్షణ కలిగి ప్రతి క్షణము మీ అందు ఆనందించే బిళ్లగా మమ్మల్ని తయారు చేయండి పౌరులనైనా ఈ విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అన్నారు ప్రవ్వా కాబట్టి మేము మీ అందు ఆనందించే బిళ్లగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎంత కష్టమున్నా ఎంత బాధ ఉన్నా ప్రవ్వ మేము మీ అందే ఆనందించాల ప్రవ్వ అటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి మీరు ఆఖరిపారు సిద్దపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు రెండు సంవత్సరంలో మనం ఉంటున్నాము గ్రంథము నాలుగవ భాగానికి మనం బయలుదేరినం నాలుగవ భాగాన్ని మనం ఈ రోజు ధ్యానిస్తున్నాం చూస్తా చూస్తా నా గ్రంథము నాలుగవ భాగానికి వచ్చినాం నా హోము గ్రంథంలో మూడే అధ్యాయులు ఉన్నాయి కదా మూడే అధ్యాయులు ఉన్నాయి గానీ నాలుగో భాగానికి వచ్చేసిన మనం నా హోము దేనికి సంబంధించిన విషయాలు మనకి ప్రకటిస్తుండ అన్నప్పుడు మనము గత మూడు వారాల నుంచి ధ్యానిస్తున్న విషయం ఒకటే యోన యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు ఏ రీతిగా సూచనాత్మకంగా ఉన్నాడో నా ఆయన రెండో రాకడకు ముందు సూచనాత్మకంగా ఉన్నాడు లేక యోన యేసు ప్రభు యొక్క మొదటి రాకడను ఏ రీతిగా వ్యక్తపరుస్తుండో ఆయన ఎందు నిమిత్తమై మొదటి రాకడా ఈ లోకంలో ఎందుకు వచ్చిండు అన్న విషయాన్ని వ్యక్తపరిచిండో నా అదే రీతిగా యేసు ప్రభు రెండవ దేనికి సంబంధించిందో వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి మొదటి రాకడా ఆయన కృప ఆయన కనికరము ఆయన ఆదరణకు సాదృశ్యం మొదటి రాకడా ఆయన ఈ లోకంలో చిన్న బిడగా పుట్టి కన్యా మర్య గర్భమందు అతను అవతరించడము అతను గలరియా ప్రాంతంలో పెరగడము అక్కడ ఆ ప్రాంతంలో నుంచి సేవని ఆరంభించి తన జీవితాన్ని ముగించుకోవడము పరలోకానికి ఆరోణమైపోవడము ఇవన్నీ విషయాలు యోనాకు లేక యోనాను గూర్చిన సూచనకు సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి యోనాను గూర్చిన సూచన అంటే యేసుప్రభు యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం యోనా ఏరీతిగా మూడు దేవరాత్రులు తిమింగళపు గర్భంలో ఉండి దాని కడుపులో ఉండి చనిపోయినట్టు మనం చూస్తున్నాం కాని దేవుడు తనకి ప్రాణాన్ని పోసి ఆ యొక్క తిమ్మింగళము కక్కేటట్లు మనం చూస్తున్నాం అతను కక్కినప్పుడు ఆ నినివే రాజు ఆ రాజు పేరు ఎక్కడ లేదు ఎంత వెతికినా మనకు దొరకదు కొందరి పేర్లు ఉండవు కానీ ఆ రాజు పశ్చాత్తపడి కనీరు వేడుస్తూ ప్రార్థన చేసినట్టు మనం అక్కడ చూస్తాం రాత్రి అంతా గోనె పట్టలు కట్టుకొని ఉపాసాన్ని ప్రకటించి ఎవ్వరుగాని ఏమి తినకూడదు అదే రీతిగా పశువులకు కూడా ఆహారం పెట్టకూడదు అంటే పశువులని కూడా పనులు తీసుకొని పోకూడదు ఎవరు అన్న విషయాన్ని అతను హెచ్చరించినట్లు చూస్తాం కాబట్టి ఆ రాజు ఎటువంటి ఆసక్తి కలిగిన దేవుని పట్ల అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అసురు రాజులు చాలా కఠినులు చరిత్రాత్మకంగా ప్రపంచమంతటా అతి భయంకరమైన రాజులు ఎవరంటే అసురులే ఎందుకంటే ఎన్ని చరిత్ర పుస్తకాలు చూసినా బైబుల్ ఎన్ని ప్రాంతాలలో చూసినా మనం ఏషియా గ్రంథం చూడండి రాజుల గ్రంథాలను చూస్తే మీరు చూస్తారు చాలా భయంకరమైన చాలా కఠినమైన క్రూరులు వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా ఇరుగు పొరుగు రాజ్యాలను ఏ రీతిగా ధ్వంసం చేసిండ్రు అటువంటి ఆ రాజులను ఏ రీతిగా వాళ్ళు సంహరించిండ్రు అన్న విషయాన్ని మనం చూస్తాం కదా ఇవన్నీ మనకి యుగ సమాప్తిలో ఏ రీతిగా అర్థమవుతుంది అంటే ఈ ప్రపంచం అసరు దేశంగా ప్రపంచంగా మారింది నినివే పట్టణస్తులు ఏ రీతిగా ఉన్నారో ఈ లోకం అంతా ఆ రీతిగా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మనకు అర్థం చేయాల్సింది ఏంటంటే ఇది అనులకు సంబంధించింది కాదు ఇది క్రైస్తవులకు సంబంధించింది బైబుల్లోని ప్రతి వాక్యము క్రైస్తవుల గురించి రాయబడింది అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లో ధ్యానిస్తున్నాం కానీ ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటే నీకెట్టి పరిస్థితుల్లో అది సంబంధించదు కానీ ఇది నాకు సంబంధించింది కాదు అన్నంత మాత్రాన నీ రాకపోదు ఆ వాక్యంలో రాయబడ్డ విషయాలు నీ మీదకి రాక మానం అది తప్పకుండా రాక తప్పకుండా రావాల్సిందే అది దేవుని యొక్క విధానం కాబట్టి నేను నినివే కాపురస్తుని కాదు నేను రక్షణ పొందినా అనుకుంటే నువ్వు రక్షణ పొంది నినివే కాపురస్తుల జీవిస్తే నువ్వు నినివేనే నీ యొక్క ప్రాంతము నినివే ప్రాంతమే కాబట్టి నినివే సంపూర్ణంగా నాశనం కానీ ఈ ప్రవచనము మళ్ళీ ఎవరి గురించి చెప్పబడింది నినివే ఈ రోజుకి జ్ఞాపకానికి లేకుండా దాని నామరూపాలు లేకుండా మొత్తం శిథలం అయిపోయింది అది భూమి తవ్వకలాలకు వెళ్లిపోయింది అది అగాధంలోకి వెళ్లిపోయింది అది దాన్ని ఎంతగా తవ్వుతున్నా గత వంద సంవత్సరాల నుంచి మొత్తం బయటికే వస్తలేదు ఆ పట్టణం రెండు సంవత్సరాల మీద అంటే ఆరు శతాబ్దము క్రీస్తు పూర్వము అది సూలంగా నాశనం అయిపోయింది ఎవరో రాజు సన్ కదా సన్ హేరీబు రాజు కాలంలోనే ఇది జరుగుతుంది నినివే పట్టణము సంపూర్ణంగా నాశనం కావడము అదే రాజకాలంలో జరుగుతుంది సన్ హెరేబు గురించి నీకు అంతా తెలిసినది విషయం అయితే తను తన దేవతను దేవతలను పూజించడానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు తన సొంత కుమారులే తన చంపేస్తారు ఈ విషయం మనం రాజుల గ్రంథంలో ధ్యానిస్తాం అసురు తన సొంత కుమారులు అతన్ని చంపుతారు అక్కడ అతను ఎంత భయంకరంగా చంపబడింది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం అసురు ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగ సామ్రాజ్యంగా స్థిరపడింది ఆ కాలంలో అంటే యేసుక్రీస్తు ముందు ఆరు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాలు అది గొప్ప రాజ్యంగా ప్రపంచాన్ని ఏలింది ధ్వనికించింది చాలా క్రూరంగా వాళ్ళు కఠినంగా మనుషులని చంపెండ్రు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉంటాం చరిత్రలో కాబట్టి ఆ ఆ దేశాన్ని దేశం గురించి వింటేనే మనుషులందరూ ఒళ్ళు జందరించుటం దాని తర్వాత ఆ రాజు పేరు నా జ్ఞాపకం వస్తలేదు యోసియా కాలంలో యోసియా కూడా చానా భయపడుతుంటాడు గాని దేవుడు అతనికి ఉండి దేవుడు అతనికి కాపాడుతుంటాడు రాజు నుంచి సరే అసురు రాజు అసురు దేశాన్ని ఎందుకు ఆ రీతిగా దేవుడు ఏర్పరచుకుండు మీకు మీ యొక్క ఈ విషయం మీకు అనేకసార్లు నేను మీకు చూపిస్తున్నాను ఏంటంటే శత్రువు రాజును దేవుడు తన హస్తంలో ఒక పాత్రలాగా వాడుకుంటాడు విషయాన్ని అంతేనా ఫ నా సేవకుడు అన్నాడు నెబుకేశారు నా సేవకుడు అన్నాడా లేదా అశులు రాజు కూడా నా సేవకుడు అన్నాడు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నెప్పు కది రాజు సామ్రాజ్యానికి రాజు కదా అతను మహా చక్రవర్తి అంటే అన్యుడు అదే రీతిగా ఫరో ఐగుప్తుకి రాజు ప్రపంచాన్ని పరిపాలించింది ఒకప్పుడు ఆ దేశం అదే రీతిగా బబులోను ప్రపంచాన్ని పరిపాలించింది అవి అన్యుల రాజ్యాలు కానీ దేవుడు వాళ్ళు ఎందుకు అరీతిగా ఉన్నత స్థితికి లేవనైతే ప్రపంచాన్ని పరిపాలించినట్లు చేసిండు దాని తర్వాత వారిని ఎందుకు పతనం చేసిండు తన హస్తాలతో వాళ్ళని పైకి లేపిండు ప్రపంచాన్ని గడగడలాడించే రాజుల్లాగా ఏర్పరచుకున్నాడు దాని తర్వాత వారిని హతం చేస్తున్నాడు ఎందుకు ఈ విషయమే మనం అర్థం చేసుకోవాలా చూడండి ఒకసారి యశయ గ్రంథము పదవ అధ్యాయము ఐదు ఆరు వర్షాలలో మనం ఈ విషయాన్ని మరోసారి అర్థం చేసుకుంటాం నువ్వు ఎన్ని ప్రాంతాలలో వెతికినా దేవుడు మైన ఘట్టంలాగా వీళ్ళని తన పని కొరకు వాడుకుంటు తన ప్రణాళిక కొరకు వాడుకుంటాడు ఈ లోకంలో తను ఏం చేయబోతుండో వాటిని నిర్వర్తించడం కొరకు ఆ దుష్టులని ఎరితిగా వాడుకుంటాడు అన్న విషయమే ఫరో కాలంలో చూస్తున్నాము నెబరి కాలంలో చూస్తున్నాం ఇప్పుడు అసురు రాజు కాలంలో చూస్తున్నాం చూడండి ఐదో వర్షంలో అసురులకు శ్రమ ఎందుకు సరే వారు నా కోపములకు సాధనమైన దండము అంటే దండం అంటే తెలుసు కదా దండం అంటే చేతిలో కర్ర అంటే దాన్ని చేతిలో కర్ర అంటే శిక్షించడానికి కొరకు వాడే కర్ర కాబట్టి అసురులు అసురులు నా చేతి దండం చూడండి ఎంత బాగా వారు నా కోపము నాకు సాధనమైన దండము అంటే నా చేతిలో నా దండంగా వారిని నేను పెట్టుకొని నా కోపానికి బదులుగా వారిని నేను నా కోపం మనుషుల మీద ఎట్లా చూపించాలా అంటే అశ్వరీల ద్వారా చూపిస్తున్నా అంటున్నాడు అంత బాగా వాక్యం చూడండి దేవుడు తర్వాత నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది నా దుడ్డుకర్ర దుడ్డుకర్ర అంటే తెలుసా దుడ్డుకర్ర అంటే లాఠీ మన తెలంగాణ భాషలో చెప్పండి లాఠీ సరే మన అంటే మనం నువ్వు తెలంగాణ అని నేను ఫ్రాంక్ గా కదా ఎందుకంటే వినేవానికి మంచి నీట్గా ఉండాలా మనం బెస్ట్ క్వాలిటీ రికార్డింగ్ ఇవ్వాలా ఎందుకంటే వాక్యం వినేవాడికి ఆసక్తితో వింటుండదు కాబట్టి వానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనుషులకి మంచి రికార్డింగ్ మనం ఇవ్వాలా అప్పుడే వాళ్ళు దాన్ని విని మన ప్రభుని మహిమపరుస్తారు మనం కూడా మహిమపరచడానికి ఉన్నాం ఇక్కడ మన గొప్పతనం కొరకు ఇక్కడ లేనేలేం మనం నన్ను నేను మహిమపరచడానికి ఇక్కడ ఉండడం లేదు కదా మనం అందరం మీరేనా అంత సేవా జీవితంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ప్రభుని మహిమపరచడానికి వచ్చినాం దురదృష్టం ఏంటంటే నూతన సృష్టిగా ఉంటున్న క్రైస్తవులు అతని మహిమపరచలేకపోతున్నారు నూతన సృష్టి పైగా కానీ పాత సృష్టిలాగానే వాళ్ళు జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోదాం మరోసారి చూడండి ఐదవ వచ్చిన అసుర్యులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డు నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది యోన కాలంలో కూడా అది జ్ఞాపకం చేసి యోనకి ఎందుకు కోపము దేవుని మీద అసురీయులు రక్షణ పొందద్దు అని ఎందుకు అశ్వీలు చాలా క్రూరులు భవిష్యత్తులో వాళ్ళు ఇస్రాయల్ పదాన్ని చంపుతారు అని తెలుసు నాకు ఇస్రాయల్ దేశపు రాజులను ఎంతో మందిని చంపుతారని తెలుసు యోనాకి కాబట్టి ముందు జాగ్రత్తగానే ఆయన ఒక ప్రవక్త కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళు రక్షణ పొందితే భవిష్యత్తులో మమ్మల్ని అందరినీ చంపనీకి కాబట్టి వాళ్ళు రక్షణ పొందద్దు చాలా తెలియగలడు కాబట్టి రక్షణ పొందనీయకుండా వాళ్ళకి సువార్త ప్రకటించకుండా ఉన్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నీ పని కాదు కదా నువ్వు కాదు కదా తీర్పు తీర్చేటండి నేను నిన్ను పని పని పని వాణిగా ఏర్పరచిన నీ పనేది కేవలం పోయి విధేత చూపించాలా నేను చెప్పినట్లు పని చేసుకొని రావాలంతే నీ సొంత తలంపులు ఉపయోగించొద్దు నీ తెలివి నీ జ్ఞానాన్ని ఉపయోగించొద్దు వారిని పక్కకు పెట్టేసి క్రీస్తు కలిగిన మనసు ధరించుకొని ముందుకు పోవాల్సిందే సేవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన మనకి ఆయన మనసు మనకు అవసరం ఆయన ధరించుకున్నవాడు ఆయన మనసు కూడా కలిగి ఉండాలా క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకుని మీరు కలిగి ఉంటేనే గాని అవి మీకు అర్థం కావు ఆయన హృదయం ఏంది అనేది నీకు ఎట్లా అర్థమవుతుంది ఆయన వాక్యాలు ఇవి ఆయన వాక్యాలు అర్థం కావాలంటే ఆయన మనసు నీకు కావాలా ఎందుకంటే ఆయన ఆయన నుంచి వచ్చిన వాక్యం ఇదంతా ఆయన ఆత్మావేశం చేత చెప్పబడ్డ ఈ వాక్యాలు నీకు అర్థం కావాలంటే నీకు ఖచ్చితంగా ఆయన ఆయన మనసుని ధరించుకోవాలా ప్రభావ నా మనసుని తొలగించి నా మనసుని తీసేసే నా నా మనసు నాకు అవసరం లేదు నేను విరివాణిలాగైనా పర్లేదు కానీ నాకు నీ మనసు అవసరం అని నువ్వు ప్రయాసపడితేనే కానీ నీకు ఆయన మనసు దొరకదు కష్టపడి వీటిని మనం పొందుకోవాలా సునాయాసంగా వచ్చేది కాదు ఎన్ని గంటలు ఎన్ని రోజులు కష్టపడతాయి కానీ ఇవన్నీ అర్థం కావు కొన్నిసార్లు కొన్నిసార్లు నాకు అర్థం కాదు ఎంత వయసపడ్డా కానీ ఎన్ని రకరకాల టూల్స్ పెట్టుకున్నా ఎన్ని డిక్షనరీలు ఎన్ని నంబర్స్ పెట్టుకున్నా ఎంత వెతికినా కొన్ని అర్థం కావు కానీ కొన్నిసార్లు ధ్యానిస్తుంటే కొన్నిసార్లు ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్తుంటే అర్థమైపోతుంటాయి ఎందుకంటే ఆయన టైం అది నా టైం కాదు ఆయన టైం కొరకు మనం కనిపెట్టుకోవాలి కాని ఆయన కంటే ముందు మనం బరిగితే ఇవి అర్థం కావు మనకి క్రైస్తవ జీవితంలో బలహీనత ఏంటంటే ఈ రోజు సండే నేను ఎట్లా వాకింగ్ చెప్పాలి కూడా రెడీమేడ్ నాకు అవసరం అట్లా కానే కాదు ఈ రోజు సండే అనేది కాదు మండే అనేది కాదు ఆయన సమయం కొరకు కనిపెట్టుకుంటేనే గానీ అనడా లేదా నా సమయం ఇంకా రాలేదమ్మా అనడా లేదా ఎవరితో సొంత తల్లితని అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేం పని అనడా లేదా నా సమయం ఇంకా రాలేదు కాబట్టి మనం కూడా బాగా అర్థం ఆయన టైమింగ్ కొరకు ఎద్దరు చూడాల ఆయన సమయం కొరకు ఎదురు చూడాల అప్పుడే ఆయన ఆయన తగినట్లు ఆయన కాలం కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి దానిని అన్నట్టు ఆయన సమయంలోనే ఇవన్నీ మనకు చూపిస్తాడు లేకపోతే నువ్వు వెళ్ళిసల్లి వాక్యం కలిసి నీకు అర్థమైందా అర్థం కాలేదు కదా కాబట్టి చూడండి నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అంటే ఎవరిచ్చిరాల చేతిలో నా దుడ్డుకర్ర నా ఉగ్రత నా దుడ్డుకర్ర నా ఉగ్రత నేను పనిష్మెంట్ నా కోపము అంతా వాళ్ళలో పెట్టిన నాకు అందుకు ఈరోజు సాయంత్రం అర్థమైంది ఎందుకు ప్రపంచం అంతా గడగడలాడించు అశ్వరీయులంటే ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఎన్ని సార్ ఆయన ఆజ్ఞ లేనిది తల వెంట్రకల్లో వర్గుడు రాల అంటే ఎంత చిన్న వస్తువైనా గాని ఎంత చిన్న పనైనా గాని ఈ లోకంలో నెరవేరాలంటే ఆయన ఆగ్య ఇవ్వాలా అశ్వరీయులకు అంతగా పవర్ ఎందుకు ఇచ్చిండు గడగడలాడించు ఐగుప్తు గడగడలాడింది మోయాబు ప్రతి దేశము వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశాలు గడగడలాడిపోయినాయి గజ గజ వనికినా ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరంగా చంపెట్టారు నేను ఆ బ్రిటిష్ మ్యూజియంలో ఫొటోస్ అన్ని నేను చూసినాను అసలు సంబంధించిన ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఆ రాళ్ల మీద వాళ్ళు చెక్కున్నారు అంత బాగా చెక్కున్నారు ఆ రోజులలో వాళ్ళకి ఎట్లా దొరికినాయో ఆ చెన్నీగా చెన్నీ అంటారు కదా చుట్టే చెన్నితం కొడతారు అంత సన్న చెన్నీగా ఎట్లా కొట్టిందో వాళ్ళు అంత జాగ్రత్తగా మంచి గంభీరంగా కనిపిస్తాయి ఈ రోజులలో కంప్యూటర్ మీద ప్రింట్ గీసినట్టు ఉన్నాయి అవి ఆ ప్రింట్స్ రెండు వేల ఆరు వందల ఏడు వందల సంవత్సరాల క్రితం ఆ బండ పలకల మీద వాళ్ళు చెక్కున్నారు వాళ్ళు పలాని శత్రువు ఎంత భయంకరంగా చంపుకొని వాళ్ళని ఎంతగా శ్రమ పెట్టి చేసేదో అక్కడ వాళ్ళు అట్లా చెక్కిరు ప్రతి దేశపు రాజును ఏ రీతిగా శ్రమ ఆ ఫొటోస్నే అక్కడ ప్రజల వాళ్ళ సైన్యాధిపతులను శత్రువు సైన్యాధిపతులను ఎంత క్రూరంగా వాళ్ళు చంపినారు వాళ్ళని ఏ రీతిగా వాళ్ళ తలలో ఛేదించారు అవన్నీ అక్కడ కనీసం ఒక నలభై ఐదు నిమిషాలైన అన్నీ చూసిన ఫొటోస్ అనకప్పుడు అర్పించింది కరెక్టే దేవుడు వాళ్ళకి దేవుని ఉగ్రతని వాళ్ళ చేతులలో పెట్టకపోతే దేవుని దండము వాళ్ళ చేతులలో పెట్టకపోతే వాళ్ళ అటే ఆ రీతిగా ప్రపంచాన్ని కఠినంగా శిక్షించే వాళ్ళు కాకపోవచ్చు కాబట్టి దేవుడే వాళ్ళకి అది పెట్టిండనేసి నేను నమ్ముతున్నాను అదే రీతిగా ఈ వాక్యం కూడా అదే చెప్తాను చూడండి మరోసారి వారు నా కోపములకు సాధారణమైన దండము భోజనులందరూ గజ గజ వనికిరంటే దేవుని కోపము ఎట్లా ఉంటుందో వీరి ద్వారా చూపించింది దేవుడు అదే రీతిగా నా దుట్టుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది ఎవరిచ్చారు అని వాళ్ళకు ఎవరిచ్చింది దేవుడే ఇచ్చింది శత్రువుకి శత్రువుకి పవర్ ఇచ్చింది ఎవరు దేవుడే మనం క్రైస్తవ జీవితంలో దుష్టుని దేవుణ్ణి ఈక్వల్ గా చూపిస్తారు ఓడన మన దేవుడికి శత్రువు ఈక్వల్ లెవెల్ కానీ నేను మీకెన్నిసార్లు ఈ వాక్యాలు చూపించినా వాడు ఎప్పుడైనా దేవునికి పాదాల దగ్గరనే ఉంటాడు వాడు ఎప్పుడైనా దేవునికి కిందనే ఎందుకంటే యోగు గ్రంథంలో చూసినాం అదే రీతిగా రాజుల గ్రంథంలో చూస్తాం ఆహాబు కాలంలో చూస్తున్నాం ఒకనొక దినం దేవుడు తన దూతలు కలుసుకున్న సమయంలో సైతానుడు కూడా వచ్చిండి అని అక్కడ వాక్యం యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చిండి వాడు కూడా అప్పుడు సైతాన్ తను మాట్లాడుతాడు నువ్వు అంటే భూమి మొత్తం మీరు అంటే వాడు ఎక్కడున్నాడు సరే ఏం చూసినావు నా సేవకుడు నా నా దాసుడు నా సేవకుడు అన్న యోగు గురించి నీ తలంకు ఏందని అడిగిండ అప్పుడు సైతాన్ని ఏం మాట్లాడే మీకు అన్ని విషయాలు తెలుసు నువ్వు ఒక్కసారి ఆయన మీద ఉన్న నువ్వు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టినావు ఆయన చుట్టూ కంచె పెట్టినావు ఆ కంచె తీసేసి ఆయన నిన్ను దూషిస్తాడు అని అడలేదా అంటే నిందలు మోపుతుండే యోగు మీద అప్పుడు దేవుడు నాడు పో తీసుకో ఆయన ప్రాణము మీద తప్ప నీకు సమస్త మీద అధికారం ఇచ్చిన అడలేదా దేవుడు అధికారం ఇస్తాడు సైతానికి సైతానికి వాడంతట వాడు ఏం చెయ్యలేడు ఈ విషయము క్రైస్తవులకు ఎప్పటికర్థం కాదు యుగ సమాప్తికి వచ్చినా కూడా వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకోలేరు దేవుణ్ణి సైతానికి ఈక్వల్ పెడతారు గాని సైతాను కూడా దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడుతుండు అన్న విషయం ఎప్పటికర్థం కాదు ఏ బైబుల్ కాలేజీలో కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇంపాసిబుల్ అసాధ్యం ఎందుకంటే వాడు మొదటి అట్లనే ఉంది దేవుని పక్షంగా వీడు పనిచేస్తున్నాడు ఆ నిబుకద్ నెజర్ లో దూరి పనిచేస్తున్నాడు ఫరో లో దూరి పనిచేస్తున్నాడు ఎవరికి వ్యతిరేకంగా నెబుకద్ దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఫరో ఎవరికి వ్యతిరేకంగా పనిచేసేడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అసురు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు దేవుడి బిడ్డలకే హేరో ఎవరికి వ్యతిరేకంగా పనిచేసేడు దేవుడి బిడ్డలకే ప్రపంచ మనం చరిత్రాత్మికంగా ఎక్కడ చూసినా గాని శత్రు రాజుని దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఎందుకు దేవుడు ఏర్పరచుకోండి ఎందుకంటే ఆయన ఆగే లేకుండా ఈ లోకంలో ఏం జరగదు జరగదు ఆయన ఆగే లేకుండా ఏమి నెరవేరదు ఎందుకు దేవుని బిడ్డలకి ఇంతగా శ్రమ పెట్టిండు అన్నప్పుడు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా వారి తిరుగుబాటు ధనం ద్వారానే వాళ్ళ తయారేరు దేశ్రంథం ఆరవ వర్షం చూడండి ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని ఆశ్వర్యులను ఎవరు పంపిస్తున్నారు చూడండి భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపెదను ఎవరిని ఎవరిని దేవుడు పంపిస్తున్నాడు ఎవరి మీదికి అశ్వరులు ఎవరి మీదికి పంపిస్తున్నాడు భక్తిహీనులకు జనుల మీదికి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఎవరు భక్తిహీనులు అంటే అనులు అంటారు మీకు ఎన్నిసార్లు చూపించిన ఈరోజు కూడా నేను చూపిస్తాను ఈరోజు కూడా భక్తిహీనులు ఎవరు అంటే భక్తిలో నుంచి దిగజారిపోయిన వాళ్ళని భక్తిహీనులు అంటారు భక్తి కలిగి భక్తిహీనులు అంటే ఒకప్పుడు ఉండే భక్తి దాని తర్వాత హీన స్థితికి దిగజారిన వాడు అంటే భక్తిని పోగొట్టుకున్న వాడిని భక్తిహీనుడు అంటారు బైబుల్లో కాదా ఒకసారి చూడండి కీర్తన గ్రంథం నూట అధ్యాయం దామీదు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుండో ఈ యొక్క కీర్తనలో నూట కీర్తనలో నేను కృపను గూర్చి న్యాయంను గుర్చి పాడదను సరే మీరు పాడతారా కృపను గురించి న్యాయం గురించి పాట పాట పాడడం అంటే ఏంటంటే సువార్త ప్రకటించడం ఓ రీతిగా పాట పాడడం అంటే చూడండి నేను కృపను గురించి పాట పాడతాను కృప అంటే ఆయన క్షమాపణ ఆయన రక్షణ సందేశం కృప అంటే ఆ యొక్క మన పాపములను భరించి మనకు బదులుగా అతను మరణించడము కృప బాగా అర్థమైతుందా అంటే నీ నీకు రావాల్సిన శిక్షని అతను కొట్టివేస్తున్నాడు అది కృప అయితే న్యాయము న్యాయము అంటే నీ నీ పాపానికి తగిన శిక్ష మరణమే నువ్వు మరణించాల్సిందే కాబట్టి రెండు విషయాలు కృప అంటే ఆయన మొదటి రాకడాకు సంబంధించింది న్యాయము అంటే ఆయన రెండో రాకడాకు సంబంధించింది నీ సేవా జీవితంలో నువ్వు రెండు విషయాలు జ్ఞాపకం చేయాలా అనేట్ల ఆయన కృప గురించి ఆయన న్యాయం గురించి ప్రకటించాలా కృప అంటే ఏంటంటే నీ మీద రావాల్సిన నిందను అతను భరించుకున్నాడు అతను భరించి నిన్ను నిందరహితంగా తయారు చేసుకున్నాడు నీకు రావాల్సిన శాపము అతను భరించుకొని నిన్ను శాప విముక్తినిగా చేసినాడు అది కృప అంటే నువ్వు మరణించాలా పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి నువ్వు పుట్టుకతోనే పాపం ఇవి కాబట్టి నువ్వు పాపంలో మరణించాల్సింది కాబట్టి నీకు బదులుగా అతను పాపం భరించి పాపంలో మోసుకున్నాడు లోక పాపం మోసుకుని పోవు దేవుని గోరపిల్ల అతను అక్కడ వేలాడి ఆ యొక్క మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి నీకు విడుదల కల్పించింది శాశ్వతంగా నరకం నుంచి అది కృప అంటే కృప అంటే నీకు బదులుగా అతను మరణించి నిన్ను రక్షించుకోవడం నీ పాపం నుంచి నీకు విడుదల కల్పించడం అనేది కృప అదే రీతిగా న్యాయము అంటే ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు క్రీస్తు చేసినందు లేకపోతే నీకు తప్పక శిక్ష ఉంటది అన్న విషయాన్ని ఆ రెండవ భాగం చెప్తుంది వాక్యం కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఆయన కృప గురించి ఆయన న్యాయం గురించి నువ్వు పాటలు పాడాల్సిందే యోహోవా నిన్ను కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను ఆయన ఆయన గురించి ఆయన చెప్పుకుంటుంది నేను ఇట్లా చేస్తాను ప్రవ్వా ఇక మీదట ఆయన దేవునికి వాదనం చేస్తుండేమని నిర్దోష మార్గమున అంటే నాలో ఏ దోషం రావడానికి వీల్లేదు లక్ష మందికి సంబంధించిన విషయం ఎన్నిసార్లు మీకు చూపించిన వీరు అనిందులు అని ఎన్నిసార్లు చూపించాడు మీకు నేను వీరు అనిధ్యులు వీరి మీద ఏ నింద ఉండదు వీరి నోట్లో ఏ అబద్ధం లేదు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తి నువ్వు వివేకం కలిగినాలా అంటే ఏ స్వరం కలిగిన వివేకం బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలోనే ఉన్నాయి కాబట్టి వివేచన ఇచ్చేది అతనే కాబట్టి నువ్వు అతన్ని కలిగి ఉండాలా నువ్వు ఎప్పుడు నా యద్దకు వచ్చేదవు నేనే నీ దగ్గరకు వస్తాను అంటావా చూడండి దావిదు రాజు దేవునితో మాట్లాడుతాను ప్రవ్వా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు చాలా మంది ఉంటారు తెలుసా ఏసయ్యా నన్ను ఎప్పుడు తీసుకెళ్లిపోతావు ఏసయ ఇక్కడి నుంచి అని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా ముసలి వాళ్ళు సాధారణంగా చనిపోయే దశలో లేకుంటే హాస్పిటల్లో ఉండి శ్రమ అనుభవించే వాళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తారు ప్రవ్వా నన్ను ఎప్పుడు తీసుకుంటావు ప్రవ్వా అంటారా కదా కానీ ఇక్కడ ప్రార్థన అట్ట లేదు ప్రవ్వా నువ్వు ఎప్పుడొస్తావు ఈ లోకానికి ప్రవ్వా నువ్వు మధ్యాకర్షినికి ఎప్పుడు వస్తావు నన్ను ఎప్పుడు ఎత్తుకొని పోతావు అని అంటావా ఏసు ప్రభు అట్ట ప్రార్థన చేయలే యోహాన్ సువార్త పదిహేడు నెలలు నీకు ఎన్నిసార్లు నేను చూపించినా తండ్రి విని ఈ లోకంలోకి వెళ్లి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు దుష్టి నుండి తప్పించుము అని ప్రార్థిస్తున్నా అన్నాడు కాబట్టి నీ ప్రార్థన ఎట్లుంది దావిది రాజు ప్రార్థన ఎట్లుంది యేసులో ప్రార్థన ఎట్లుంది నీ ప్రార్థన ఎట్లుంది ప్రవ్వ మమ్మల్ని ఎత్తబడే సంగంగా సిద్ధపరచు ప్రవ్వా యేసుకృష్ణ బాబ్ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ అంటున్నావు నువ్వు లేని అబద్ధాలని నమ్ముకున్నావు అప్పుడు మరణంతో నిబంధన చేసుకుంటున్నావు ఎప్పుడైతే మనం అబద్దాలను ఆశ్రయిస్తామో మనం మరణంతో నిబంధన చేసుకుంటామని యేష గ్రంథంలో నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం కాబట్టి ఎప్పుడైతే ఈ లేని వాక్యాలను నువ్వు ఆశ్రయిస్తావో నువ్వు ఖచ్చితంగా మరణంతో నిబంధన చేసుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా మరణించాల్సిందే ఈ లోకంలో కాబట్టి గొప్ప జనమంత శ్రమలపాలై మరణిస్తారంటే ఎందుకు వాళ్ళ అబద్దాన్ని ఆశ్రయించినారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు అబద్ధాన్ని ఆశ్రయిస్తావో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న ఏ తృణీకరిస్తున్నావు ఆయనే సత్యం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి వాక్యం నువ్వు స్వీకరించకపోతే నువ్వు ఖచ్చితంగా అబద్దాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి ఏమంటున్నా చూడండి నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యార్థ హృదయముతో నడుచుకుందను నా కనులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అది తీర్మానం నా కనులు ఎదుట అంటే నీ కను లేకుండా నా కనులు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను ఇప్పుడు చూడండి భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను దావిదు రాజు అంటున్నాడు ఆయనకు అసహ్యములు అంటున్నాడు ఒక దేవునికి అసహ్యం దేవునికి ఇష్టమా భక్తి మార్గము తొలగిన వారి క్రియలు దేవునికి ఇష్టమా కాబట్టి నువ్వు బాగా అర్థం చేసుకోలే ఆత్మావేశంలో ఉన్న దావిదు ఇవన్నీ కీర్తనలు కీర్తన ప్రాణం ఆత్మ ఆత్మాభిషేకం సంపూర్ణంగా ఆత్మలో లీనమైనప్పుడు వస్తే ఇవి ఈ ప్రార్థనలు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తారని ఉందా లేదా రోముల రాష్ట్ర పత్రిక ఎన్ని గజలు ఎన్నిసార్లు తీసుకున్నాం మా వాక్యం ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం నీకు కలుగుతుందో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన చేస్తుంటది నువ్వు పాటలు పాడుతుంటే ఆత్మ పాటలు పడుతుంటది కాబట్టి ఈ ప్రార్థన భక్తిహీనుల భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం అన్నప్పుడు దావిదరాజు చెప్తున్నాడా లేక దావిదు రాజులో ఉన్న ఆత్మ లేక దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుందా దేవునికి కూడా ఇవి ఇష్టం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే చూడండి మూర్ఖ నా యొద్ నుండి తొలగిపోవలను దౌశ్యమును నేను అనుసరింపను తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను సరే మనం తాడిలు చెప్పొద్దన్న విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఎవరి మీద సాడీలు చెప్పొద్దు అహంకార దృష్టి వారిని గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను ఇవన్నీ మన మనం ఇట్లా ఉండొద్దు అన్న విషయాన్ని మనలో అహంకారము గర్వము ఇటువంటి ఉండొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఇటువంటి వారంటే దేవునికి అసహ్యము అన్న విషయాన్ని ఆత్మావేశంలో ఉన్న దావీదు మనకి జ్ఞాపకం చేస్తుండ్రు సరే ముఖ్యంగా ఏంటంటే చూడండి ఏడవ వచనం నిన్ను ఎప్పుడైనా కాపాడతాడు నిన్ను ఏ దశలో నీకు కాపుదల గా ఉంటాడు ఆడవచనం నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నువ్వు శాశ్వతంగా ఆయన సన్నిధిలో నివసించాలంటే నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ చూడండి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఆయనకు నమ్మకస్తులైన వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా ఆయనకు నమ్మకస్తున్న ఎవరు చెప్పండి ఈ వాక్యం ప్రకారంగా ఈ పైన గుణగణాలు నీకు ఉండద్దు ఫస్ట్ పాయింట్ ఈ పైన గుణగణాలు లేకుండా నువ్వేం చేయాలా ఆయనకు నమ్మకస్తుడుగా ఉండాలా అంటే నమకస్తుడు ఎవరు చెప్పండి అయి మంచి నమకస్తుడు భయ అంటావు కదా మన ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి నమ్మకస్తుడు భయ్ ఏ పని చెప్పినా పక్కా చేసి వస్తాడు అంటారా నమకస్థుడు అంటే నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు భయ్ అంటే నమ్మకస్తుడు కాబట్టి ఆయన నమ్మకస్తుల కొరకు కనిపెట్టుకున్నాడంట ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎక్కడుంటారు వీళ్ళు ఏ సిటీలో ఉంటారు ఏ దేశంలో ఉంటారు అని కనిపెట్టుకుంటుండే లోకమంతట కాబట్టి మళ్ళీ మీరు అటు ఉండాలి మీరైనా దొరకలేదు నమకస్తుల్లాగా నీకు చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు ధైర్యంగా ప్రకటిస్తావా లేదా నీ కొరికి చెప్పు ఈ వాక్యము అనేకులకు బయలుపరచబడతలేదు ఎందుకు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు దాన్ని తృణీకరిస్తారు కాబట్టి వాళ్ళకు బయలుపరచబడదు ఎప్పుడు బయలుపరచబడుతుంది నీ హృదయంలో దాన్ని స్వీకరిస్తే బయలుపరచబడుతుంది నువ్వు స్వరం విన్నంత మాత్రాన కాదు దానికి స్పందించడం వలన స్పందించి అవును నీకు వంద నా వాక్యం ఇది నాది నేను ఇప్పుడు చెప్పు నేను రెడీగా ఉన్నాను అన్నప్పుడు నీకు అది లేకపోతే నీకు బయలుపరచబడినట్టే నువ్వు ఎన్నిసార్లు విన్నా తొట్టి లేనట్టే నీ పరిస్థితి ఆయన యొక్క నిత్యము నివసించాలా అంటే మీరు నమ్మకస్తులై ఉండాలా అనే విషయాన్ని అక్కడ ఆరోప వచనంలో జ్ఞాపకం ఇస్తుంది నువ్వు నిత్యము ఆయన సన్నిధిలో నివసించాలంటే నువ్వు ఆయన కొరకు నమ్మకస్తున్నై ఉండాలా నమ్మకస్తురాలవై ఉండాలా అంటే ఏది ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు నిర్వర్తించాలా నీకు ఏమీ చెప్పబడిందో దాన్ని ఖచ్చితంగా ప్రకటించాలా మనుషులకి దాస్పెక్టం లేదు ఇది కాదు ఒక పాస్టర్ పాస్టర్ కదా ఆయన సేవకుడే దేవుని సేవకుడే ఆయన దానికి యోగేలకు సంబంధించిన వాక్యాలు జానించాం కొంతకాలం క్రిందట అవి ఇంటర్నెట్ లెకెళ్ళి డౌన్లోడ్ చేసుకుని విన్నాడంట విని మీరు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు బ్రదర్ అన్నాడు మీకు అట్లా అనిపిస్తుందా అన్న నేను నేను కఠినంగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుందా లేదు మీరు కొంచెం మృదువుగానే ఉన్నారు అక్కడక్కడ కానీ మీ మీరు మీ చెప్తున్న వాక్యం చాలా కఠినంగా ఉందంటే ఇది కరెక్ట్ మాట నేను కఠినంగా లేను ఆ వాక్యం కఠినంగా ఉండొచ్చు ఎందుకంటే నేను ఎందుకు కఠినంగా ఉంటాను నీ మీద నువ్వు ఎవరో నాకు తెలియదు నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది వాక్యము కఠినంగా ఉండొచ్చు ఎందుకంటే అది నీ హృదయంలో పోయి అది నీ హృదయ అంతరంగంలోకి పోయి నేను చొచ్చు దూసుకొని పోతుంది కదా నీ హృదయ అంతరంగంలో పోయి నిన్ను చొచ్చుకున్నప్పుడు అది కఠినంగానే ఉంటుంది అది మళ్ళీ కఠినంగా లేదు నాకు మంచి కంఫర్టబుల్గా ఉంది నిద్ర వస్తుంది అంటే అది వాక్యం కాదన్నట్టు కొంచెం కఠినంగా ఉంది అంటే నీకు అది కఠినంగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా నీ కొరకే కదా చెప్పబడింది నీకు కఠినంగా ఉందంటే నీ కొరకే చెప్పబడింది లేదు మంచి నేను ఉందంటే నీ కొరకు కాదనుకోలే నువ్వు లేదు కొంచెం కఠినంగా ఉందంటే నీలో ఇంకేదో బలహీనత ఉంది అనేది కూడా సూచిస్తుంది వాక్యం అంటే నీకు తగుతున్నది నీ హృదయాన్ని దో తొలుస్తుంది నీ హృదయంలో ఏదో బలహీనత ఉంది కాబట్టి నేను అది నువ్వు బహుశా ఇటువంటి అవగాహనలో లేవేమో ఇటువంటి సత్యంలోకి రాలేదేమో నువ్వు అందుకే నిన్ను పిలుస్తుందేమో వాక్యం కానీ నువ్వు దాన్ని రెసిస్ట్ చేస్తున్నావేమో మనం చెప్పాలి అట్లా గమనుడు అల్లా వినండి బ్రదర్ వినండి బ్రదర్ అని అల్లా అది అవకాశం దేవుడు నీకు ఇచ్చింది ఆ టైంలో ఆయనకు అది చెప్పబడాలి ఆ వాక్యం కాబట్టి మనం మనం చేయక తప్పదు లేకుంటే ఆయన నమ్మకస్తం ఎట్లయిన నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాడికి నువ్వు ఈ విషయం బరే ప్రకటించకపోతే నువ్వు నమ్మకస్తం ఎట్లయినావు ఆయన నీ కొరకు కనిపెట్టుకుండా ఎప్పుడు ఇట్లాంటి వచ్చి చెప్తారా ఈ వాక్యం అని ఆయన తలుచుకుంటే క్షణంలో చేయడా దూతలకు ఎందుకు ఇవ్వాలి ఆయన ఆగ్ఞ ఆయన దూతల కొరకు మరణించలేదు కదా ఆయన దూతల కొరకు తన ప్రాణాన్ని పెట్టలేదు మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టి కాబట్టి మనం అది స్వీకరించినప్పుడు దానికి తగినట్లు నమ్మకంగా మనం ప్రకటించాలా ఆయన కృపను ఆయన న్యాయాన్ని మనం కీర్తించాలా ఆయన సమాజంలో దాన్ని ప్రకటించాలా ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటించాలా నీతి సత్యం అంటే కూడా అర్థమదే ఆయన నీతి అంటే కృప సత్యం అంటే శిక్ష సత్యం అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అది సత్యం అది అంటే ఇంకా దానికి వేరే అవకాశం లేదన్నట్టు నీతి అంటే ఏంటంటే నీకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అనేది నీతికి సాదృశ్యం నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టి ఆయన ఒక్కడే నీతి కాబట్టి నేను నీతి తయారు చేయాలంటే అతడు తన ప్రాణాన్ని త్యాగం చేయాలి నీ మార్గం అంతకంటే వేరే విధానాలు లేనే లేవు చూడండి ఆరో వచ్చినాం కదా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొని నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచారకులగుదురు సరే అసలైన సేవకులు ఎవరనే విషయం ఇక్కడ చెప్పబడింది కదా నిర్దోష మార్గమందు నడుచువారు మనం తీర్మానించుకున్నాం మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు ఎప్పటికొండడు వాడు మోసంతో జీవించే సేవ జీవితము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పలరపోదు బయటికి ఒకటి లోపంలో ఇంకొకటి అనేది మోసం కదా కపటం ద్వేషం నీ హృదయంలో ఒకటి ఉంటది బయటకి నువ్వు ఇంకో బయట పరిశుద్ధంగా కనిపిస్తావు కానీ నీ హృదయం అంతా సున్నం సమాధికి సాదృశ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మోసగాడివే మోసగడివే కదా సేవా జీవితంలో మోసం చాలా ఉంది నీకు ఎన్నిసార్లు నేను చూపించాను మోసం ఏ స్లో కూడా ఆయన మరణించినప్పుడు దేవాలయ తెర రెండుగా చిరిగిపోవడం వారి మోసం చూపిస్తున్నాడు ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది ఆ తెర కానీ ఆయన మరణించినప్పుడు లోపల మందసప్పు పెట్టలేదు మీరు మోసగాండ్లు యాజకులు మీరు మోసగాండ్లు మందసప్ప పెట్ట లేకుండా తెరబెట్టిర్రు ఇన్ని కాలం మందసప పెట్టె ఎప్పుడో పోయింది ఏడు వందల సంవత్సరాల క్రితమే పోయింది ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితమే పోయింది ఇర్మియ ఇరిమియ కాలంలో పోతుంది అది మందసబ్ పెట్టే ఇరిమీయ కాలం నుంచి మొదలుకొని ఏస్రో కాలానికి దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాలు తేడా ఆరు సంవత్సరాలు మందసప్పు పెట్టలేకుండా పసక పండగ చేసిన వాళ్ళు కదా పసక పండగ ఆచార మనం లేవియ కాండంలో చూస్తాం కదా ఇవన్నీ ఆ బలి రక్తాన్ని తీసుకొని ఆ మందసపు పెట్టే దగ్గర వెళ్ళినప్పుడు కరుణాపీఠము ఇవన్నీ మీకు తెలుసు కదా అక్కడ పోయి చలలా కదా గొరపిల్ల రక్తం చలలా కదా ఇరిమీయ కాలం నుంచి ఏశ్వర కాలం వరకు పసక పండుగ చేశారు యేసు బ్రావు మరణించక పండుగ చేశారు కదా యేసు అంటాడు నేను తిరిగి ఆయన పసకా పండగలో పాల్పొంది పసక పశువుని మాంసం తినడా లేదా ఒక ప్రశ్న అక్కడ ఒక మాట అంటాడు ఆయన నేను తిరిగి నా నేను తిరిగి వచ్చినప్పుడు నా రాజ్యాన్ని స్థాపించినప్పుడు స్థాపించేంత వరకు నేను తిరిగి ఇందులో పాల్పొందనే అంటాడు నా జ్ఞాపకం వస్తలేదు కరెక్ట్ గా మీ జ్ఞాపకం వస్తుంది మీరు చూపించండి పస్క అది చివరి పసక పండగ ఆయన జీవితంలో ఆయన మరణిస్తాడు ఆ వారం ఆయన పస్క ను లేదా అనేటిది విషయం నేను చాలా జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాడచ్చు నేను తిరిగి వచ్చే నేను తిరిగి వచ్చినాకనే ఇందులో పాలు పొందుతానంట బట్ ఆ రోజు అతను నిజంగా పాలు పొందిందా లేదా ఎందుకంటే ఆ రోజుకి ఆయననే పసక ఆ సాయంత్రం పట్టబడబోతున్నాడు తెల్లవారి చనిపోబోతుండడు ఆయన ఆ రోజు రాత్రి పట్టబడబోతుడు మరి దానికి ముందు పసక పండగ వాళ్ళు ఆచరిస్తారు ఎందుకంటే సాయంత్రం పూట వాళ్ళ పండగలు స్టార్ట్ ఈ ఇస్రాయలియులు గాని ఈ అరబీయులు గాని వాళ్ళ దినమును సాయంత్రం నుంచి ఆరంభిస్తారు ప్రపంచమంతటా సూర్యుని సూర్యుని ఉదయించినప్పుడు దినం ఆరంభమైతుంది వాళ్ళకి సూర్యుడు అస్తమించి చంద్రుడు బయటకు వస్తారు చూసినరా అప్పుడు వాళ్ళకు ఆరంభం దినం కాబట్టి ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి సాయంత్రం వరకు ఒక దినం వాళ్ళకి వాళ్ళ పండగలు అట్లుంటాయి పసక పండగని ఎప్పుడు సాయంత్రం ఆరంభిస్తారు వాళ్ళు మనము ఐగుప్తులో వాళ్ళు గోశణ్య ప్రాంతంలో ఫస్ట్ పండగ చేసుకున్నప్పుడు అదే రీతిగా ఆలోచిస్తారు ఆరాధిస్తారు ఆచరిస్తారు పండగ దాని తర్వాత ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాయంత్రమే పండగ చేస్తారు అందుకే ఈ అరబీయలు గానీ ఇస్లామిలు కూడా వాళ్ళు కూడా పండగలు సాయంత్రమే చూస్తారు చాంద దికా అంటారు కదా చాంద దికా అంటే స్టార్ట్ అన్నట్టు పండగ అప్పుడు వాళ్ళకి కాబట్టి చంద్రుని వాళ్ళు చూసి దినము కౌంట్ స్టార్ట్ చేస్తారు అంటే చంద్రుడు బయటకు వచ్చినట్టే టైం స్టార్ట్ అయింది మనకే ఈవినింగ్ డే డే స్టార్ట్ అయింది కాబట్టి సాయంత్రం నుంచి సాయంత్రంకి దినం వాళ్ళకి ప్రపంచం వెస్టర్న్ కంట్రీస్ అంతా దినము సూర్యుడు ఉదయించి అస్తమించేంతవరకు వాళ్ళ దినం అట్టలేక పెట్టుకున్నారు వాళ్ళు సరే ఇవన్నీ ఏస్రో దృష్టిలో ఏస్రో వీటన్నింటినీ సంపూర్తి చేసి పడేసి వాటిని నిర్వర్తించండి కాబట్టి మనకి ఇంకా అవన్నీ పనికిరావు మనకు ఆ డేట్స్ ఆ క్యాలెండర్స్ అవన్నీ దేనికి పనికిరావు క్యాలెండర్స్ ఏ ఎన్నిసార్లు తారుమారలేని చరిత్ర చూపించే మీ ముతాతలు పాటించిన క్యాలెండర్ ఒకటి మీరు పాటించే క్యాలెండర్ ఇంకొకటి మీ ముత్తాతలు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు జూలియన్ క్యాలెండర్ పాటిస్తే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాం మనం ఈ రోజు పాటించే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే మన పూర్వీకులు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు పాటించింది పదహారు సంవత్సరాలు జూలియన్ క్యాలెండర్ జూలియ సీజన్ అనేవాడు ఆ క్యాలెండర్ ని స్థాపించింది ప్రపంచంలో దాన్ని మొత్తం రుద్దిండు ప్రపంచానికి దానికి ముందు ఎవరు ప్రపంచాన్ని పరిపాలిస్తే నెబర్ పరిపాలిస్తే బబులోని క్యాలెండర్ దిండు ఫరో పరిపాలిస్తే ఫరో ఐగుప్తి క్యాలెండర్ దిండు ఈ లోకం అశ్వర్యులు పరిపాలించినప్పుడు అశుర్యుల క్యాలెండర్ రుది అట్లనే రోమియూలు అంటే జూలియస్ సీజర్ సీజర్ అనేవాడు జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ అంటే జూలియ సీజర్ అనే రాజు ఆ తన ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు అలెగ్జాండర్ తర్వాత అప్పుడు ఆయన క్యాలెండర్ లోకానికంతా రుదీన్ దాని తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్స్ ఆరంభం సరే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్కువ వాటి గురించి చెప్పాను కానీ చరిత్రలో అనేక సార్లు క్యాలెండర్స్ సరే అనేసి నేను మిమ్మల్ని క్యాలెండర్ పాటించమని పాటించద్ అని చెప్తలేదు మీకు ఆ విషయం అర్థం కావాలా దినములు ఉత్సవ కాలంలో మీరు ఆచరించున్నారు అంటే మీరు ఆచరించొద్దు అని జ్ఞాపకం చేస్తున్నారు కదా అవి మనం ఆచరించద్ అంటున్నాడు ఎందుకు ఆచరించద్ అంటే ప్రతి దినము ఒక దేవతకు సమర్పించబడ్డ దినం ప్రతి నెల ఒక దేవతకు సమర్పించిన నెల అదే రీతిగా మీకు ఎంతమంది తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఒక దేవతకు సమర్పించదు వచ్చే సంవత్సరము అంటే టూ గన్ అంటారంట డ్రాగన్ అంటే మీకు తెలుసు కదా డ్రాగన్ అంటే సైతాన్ బైబుల్లో ఉంది ఘట సర్పం అంటారు తెలుగులో డ్రాగన్ నిఘటర్పం అంటే డ్రాగన్ కాబట్టి ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ వచ్చే సంవత్సరం సరే ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అంటే ఏమితో బ్రదర్ భయమేస్తుంది అంటవా ఎవరిదన గాని మనం భయపడదలేదు ఎందుకంటే ఎల్లప్పుడు ప్రవణ అంతే నువ్వు నేర్చుకోవాలి నీ కాలంలో ఎట్లా ఆనందించాలా నేను నిన్నంతా చాలా టైం ఉండే నాకు నిన్న నిన్న ఆదివారం కదా ఫ్రైడే ఫుల్ హాలిడే ఉంటే నేను మొత్తము ప్రసంగి ధ్యానిస్తున్నాను ప్రసంగి మొత్తం ధ్యానించ ఒకటే అంటాడు సూర్యుని కింద పడు అగచాట్లు అన్ని వ్యర్థమే నరుడు ఈ లోకంలో చేసే ప్రతి పని వ్యర్థమే వాడికి ఒకటే కొరత ఏంటంటే ఇంటికి వెళ్లి మంచిగా అన్నం అక్కడ అట్లనే ఉంది వాక్యం నీ ఇంటికి వెళ్ళి మంచి సుఖంగా భోజనం చేసి ఆనందించమని ఉంది అక్కడ వాక్యం నీ జీవితం ఎంజాయ్ యువర్ లైఫ్ అని బీ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అని అంటే నీ జీవితం ని నువ్వు ఆనందించమని ఉంది కానీ ఎవరికి అది అర్థం కాదు ఎవనుడా నీ యవన కాలం మందు ఆనందించము లేదక్కడ వాక్యం నీ యవన కాలం ఆనందించుము బాగా అర్థం చేసుకోండి నీ యవన కాలం మందు అంటే నీ జీవితాంతం ఆనందించాలా కానీ ప్రతి దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది అని ఉంది అక్కడ వాక్యం అంటే మనం ఆనందించాలా కాని ప్రతి దానికి లెక్క చెప్పాలా అంటే దేంట్లో ఆనందించాలా పౌలుకు తప్ప ఎవరికి అర్థం కాలే ఆ వాక్యం ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్పింది ఏంది ఎవరి గురించి అన్నాడు ఎవరినందు ఆనందించమన్నాడు మన ప్రభునందు ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది ప్రసంగం ఈయన ఎందుకు ఇంతకాల నేను ఇట్లా ధ్యానించలేదని సరే ఈ కాలంలో దేవుడు బయల్పరుస్తుండే ఎందుకంటే మనము నిర్దోషంగా ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అవన్నీ చూపిస్తుంది దేవుడు ఆయన పని కొరకు నియం ఎప్పుడు దొరుకుతారా ఇట్లాంటి వాళ్ళు మనం నమ్మకస్తుంగా మనం ఉంటే ఇవన్నీ చూపిస్తారు దేవుడు మనకి ఇవన్నీ చూపించే కొద్దీ మనం ఆహా వందనాల ప్రభావం సంతోషంగా ముగ్ధులయిపోయింది కాదు వీటన్నిటిని మనం ప్రకటించాలి అనేక ప్రాంతాల్లో అందుకొరకు నీకు ఇవన్నీ చెప్పించింది దేశం అంతా వెతుకుతున్నాడు అంటే అంటే ఈ లోకం అంతా వెతుకుతున్నాడు దేశమంటే ఈ లోకమంతా పైగా మీకు తెలుసు దేశం అంటే ఏంది క్రైస్తవ సంఘం మీకు ఎన్నిసార్లు చూపించాను నేను వాక్యం దేశము క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘంలో క్రైస్తవలలో వెతుకుతున్నాడు ఎవడు నమ్మకస్తుడుగా ఉంటాడు అనేష్ ఎవడు నమ్మకస్తుడు వానికి ఇవన్నీ చూపిస్తాడు అప్పుడు నాకు అర్థమైంది నా ప్రాణమా అని మీరు పాట పాడతారు కదా ఏం పాటన్ చెప్పండి నీవే నా ప్రాణం అని వాడతారు మీరు నా ప్రాణము నా జీవము నీవే ఏసయ్యా పాడం సార్ నా జీవము నీవే ఏసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించి నావయ్యా నా ప్రాణము నా జీవము నీవే ఏసయ్యా ్రతికించినవయ్యా నా ప్రాణము నా జీవము నీవే ఏసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా అలలుయా కాబట్టి నీ ప్రాణం ఏది ఏసులోవే నీ ప్రాణం కాబట్టి నువ్వు ఇప్పుడు ఎందులో ఆనందించాలా ప్రసంగి దేని విషయంగా ప్రసంగి అట్లా చెప్పలేదేమో బహుశా నాకు అది బయలుపరచబడలేదేమో కానీ పౌల ద్వారా మనకు బయలుపరచబడింది దేవుడు పౌలుకి అవి చూపించింది ఆ విషయాలు నీ ప్రభువే నీ ప్రాణం కాబట్టి ఎల్లప్పుడు ప్రభునంద ఆనందించమని అంటే నీ ప్రాణమే ఏసుకో ఎందుకు చెప్పండి ఎందుకు ఆయన నీ ప్రాణం నువ్వు చచ్చిపోతే నీకు ప్రాణం ఇచ్చింది కదా నువ్వు పాపంలో చనిపోతే ఆ శిల మీద తను భరించి తను మరణించి నీకు జీవం ఇచ్చింది కాబట్టి అది ఆయన జీవం నీది కాదు ఆయన జీవము నీకులో పెట్టిండు కాబట్టి నువ్వు ఆ జీవంలో ఆనందించాలా కానీ ఈ లోకపు జీవంలో ఆనందించద్ ప్రసంగి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండదు సమస్తము వ్యర్థమే అన్నప్పుడు మళ్ళీ మంచిగా ఆనందం ఎంజాయ్ చేయమని ఎందుకంటున్నాడు సమస్తము వ్యర్థమైతే మళ్ళీ అట్లా తినడం కూడా వ్యర్థమే కదా ఈ లోకంలో ప్రతి వస్తువు వ్యర్థమే ప్రతి విధానం వ్యర్థమే అన్నాడు అన్ని నువ్వు చేసే ప్రతి పని వ్యర్థం అంటున్నాడు ఎంతగా సంపాదించుకో ఎన్ని బిల్డింగ్స్ కట్టుకో ఎన్ని ల్యాండ్స్ కొనుక్కో ఇప్పుడు చీప్ అయితాయంట అనేసి కొనుక్కుంటావా నువ్వు ఎన్న కొనుకున్నా అవన్నీ వ్యర్థమే ఎందుకంటే ఏమి మనం తీసుకోపోలేం కదా అవన్నీ వ్యర్థం అయిపోతున్నాయి కాబట్టి అందులో ఆనందించే బదులు నీ ప్రభులో ఆనందించమన్నాడు మరలా చెప్పుదును కాసార్లు ఆగేస్తున్నాడు మనం ఆనందించాల్సింది మన ప్రభులోనే ఎందుకంటే ఆయననే మన ప్రాణం ఆ విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం సరే ఎయిట్ ఇంకొక ట్వంటీ మినిట్స్ మనం వాక్యాన్ని ముగించుకుందాం నా గ్రంథము మొదటి అధ్యాయంలో ఈ రోజు మొదటి అధ్యాయాన్ని ముగించుకుందాం మొదటి అధ్యాయాన్ని ముగించుకుందాం కాబట్టి మన ప్రభులని మనం ఆనందించాలా ఈ విషయం బాగా తీసుకోండి ప్రతి క్షణము నీ జీవితం నువ్వు ఆనందించాలా అంటే నువ్వు బాగా తెచ్చుకోవాలా నా జీవితాన్ని ఆనందించాలంటే ఎట్లా ఆనందించాలా ప్రతి క్షణము ప్రభులు ఆనందించడం మనం నేర్చుకోవాలా ఆయన వాక్యంలో ఆనందించడం నేర్చుకోవాలా ఆయనను స్పించడంలో ఆనందించడం నేర్చుకోవాలి ప్రతి దాంట్లో ఆనందించాలా ఎట్టి పర్సన్ మనం చింతించద్దు చెప్పిందా లేదా చింతించకుండా ఎనడా అంటే నువ్వు చింతిస్తే నువ్వు ఆక్య అతిక్రమిస్తున్నావు ఆజ్ఞ ఇచ్చడు చింతించు దేని విషయంలో భయపడద్దు అన్నాడు నువ్వు భయపడితే నువ్వు వాక్యానికి విరుద్ధం దేని విషయంలో చింతించద్దు దేని విషయంలో భయపడద్దు భయపడకుడి జడియకుడి అన్నాడు అనడలేదా మళ్ళీ నువ్వు భయపడితే వాక్యానికి విరుదమా కదా నీ విశ్వాసం అక్కడే ఉంది నువ్వు భయపడద్దు చింతించద్దు జడియద్దు బెదరద్దు వనకద్దు ఎల్లప్పుడూ ఆనందా ఆనందించాల ఆ విషయం ఒకటి నేర్చుకోండి నీకు రోగం ఉన్నా లేకున్నా కష్టమున్నా నష్టమున్నా ఏమున్నా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపదు అది ఆనందం అంటే ఆయన ప్రేమలో నువ్వు ఆనందం ఎక్కడ ప్రేమ ఆ కలవరిశిల్వ చూపించిన ప్రేమలో నువ్వు నువ్వు అత్యసింది కూడా కల్వరిశిల్వ ప్రేమను బట్టి ఆయన ఉంది వాక్యం పరితరు రాష్ట్ర పత్రికలో మనం దేని విషయంలో కూడా అత్యష్ఠించాం ఈ లోకంలో నేను ఎక్కువ చదువుకున్నాను నేను ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ పెద్ద పొజిషన్స్ లో ఉన్నవాడిని నేను అక్కడున్నాను నాకు అది ఇచ్చిండు దేవుడు నన్ను ఆశ్రయించి నాకు పెద్ద బిల్డింగ్ ఇచ్చిండు రెండు కార్లు ఇచ్చిండు అది కాదు అతిశయించండి అది పనిక్రాంతి నువ్వు అతిశయించాల్సింది కేవలం శిలమరణంలో నుంచి వాక్యం ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిండు అతిశయించాల్సింది అది అంటే నువ్వు ఆనందించాల్సింది అది ఆయన జీవంలో ఆనందించడం మనం నేర్చుకోవాలి కాబట్టి ప్రతిక్షణము ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి నమకస్థులను వెతుకుతున్నాడు ఆయన దేశం అంతటా ఎప్పుడు దొరుకుతారా నమ్మకస్తున్నాయి చూడండి నినివేకి సంబంధించిన విషయం నా హోము సారీ నా హోము కు సంబంధించిన విషయం నా హోము కూడా అనులకు సువార్త ప్రకటించడం కొరకు దేవుడు ఏర్పరచుకున్న విషయం చూస్తున్నాం బైబుల్ అంతటా కేవలం ఇద్దరు ప్రవక్తలైన దేవుడు అనులకు సువార్త ప్రకటించడం కొరకు పాత నిబంధన కాలంలో ఎన్నుకున్నాడు మొదటిది యోనా నేను అప్పుడప్పుడు వాళ్ళకి ఎవరన్నా క్రిస్టియన్స్ వస్తే వాళ్ళకి తండ్రి ప్రశ్నలు అంటే వాళ్ళ మీద ఏదైనా టెస్ట్ చేయడానికి కొరకు కాదు వాళ్ళకు ఒక అవకాశం చూపించినాం సరే వాళ్ళకు తెలుసో లేదు పాత నిబంధన కాలంలో అనిలకు సువార్థ ప్రకటించిన ప్రవక్తలు ఎవరు అంటే ప్రవక్తలా ప్రవక్తనా అని అడుగుతారు ఫస్ట్ సరే ప్రవక్త అయితే చెప్పు అంటే యోనా కదా అంటే ఇంకొవరిని ఉండరా అంటే ఇంకా ఎవరు లేరు నేను చెప్తా నా కూడా నిన్నీవైకే కదా సువార్థ ప్రకటించింది అంటే అట్ల నా అనే పుస్తకం ఉన్నట్టు కూడా నాకు తెలియదు మొన్న ఒక పాస్ట్ ఒక సేవకుడు ఒక దేవుని బిడ్డ మళ్ళీ వాక్యాలు చెప్తాడు నేను అట్లెట్లా జరుగుతుంది నా కూడా నిన్నవైకే సువార్థ ప్రకటించాడు ఏందా స్థలం పేరు ఎల్కోషు కదా ఎల్కోష్ అనే స్థలం అంటే గలలియా ప్రాంతం అది కూడా యోన పుట్టి పెరిగింది అదే ప్రాంతము నా పుట్టి పెరిగింది అదే ప్రాంతము యేసు పెరిగింది అదే ప్రాంతము పేతురు పుట్టి పెరిగింది అదే ప్రాంతము అనేక శిష్యులు పుట్టి పెరిగింది అదే ప్రాంతము ఆ ప్రాంతంలో అనులకు సువార్త ప్రకటించి దేవుని సేవకులను ఏర్పరచుకుంటుంది దేవుడు ఇది ఆశ్చర్యకరంగా ఉంది అశ్వరీయులని దేవుడు అశ్వరీలకు సువార్త ప్రకటించే కొరకు యోన ఏర్పరచుకున్నాడు నా హోం ఏర్పరచుకున్నాడు వంద ఏళ్ళ తర్వాత వంద సంవత్సరాల తర్వాత నిన్నవే పట్టణము ఎట్లా తయారైందన్న విషయమే నా హోముల చూస్తున్నాం వంద పైగా నిన్నవే పట్టణము పశ్చాత్త పడి విడిచి వాటి పాపం తన పాపం ని విడిచిపెట్టలు మనం యోన కాలంలో కేవలం వంద సంవత్సరాల రెండు తరాలే డెబ్బై సంవత్సరాలు నరుణు డెబ్బది అంటే డెబ్బై ప్లస్ ముప్పై అంటే రెండవ తరం రెండవ తరానికి వచ్చినప్పటికంటే తాత చచ్చిపోయాక కొడుకు మనమడు అంటే కొడుకు మనమడు అంటే తాత మనమడు తాత చచ్చిపోయాక కొడుకు తర్వాత మనమడు వచ్చినాక అంత భయంకరంగా చెడిపోయింది నిన్నవే రెండు తరలకి అంటే ఏమైంది తాత చెప్పిండా లేదా కొడుకుకి సువార్త కొడుకు తన కొడుకు చెప్పిందా లేదా సువార్త అది జరిగిన విషయం అక్కడ కాబట్టి నేను మీకు ఆ విషయాలు నేను వచ్చే వారం వచ్చే వారానికి మనం ముగించుకోవచ్చు బహుశా వాళ్ళు ఎందుకు నశించిపోబోతున్నారు అన్న విషయము రెండవ అధ్యాయం అంతటా ఉంది దానికి ముందు నేను మీకు ఒక వాక్యం చూపించేసి ఈ రోజుకి దీన్ని ముగించుకుంటాను చూడండి నా గ్రంథము మొదటి అధ్యాయము నినివే యోహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా నీ పేరు పెట్టుకుని ఇకను పుట్టక ఇది ఎప్పుడు జరిగింది ఆరు ఇరవయవ సంవత్సరము క్రీస్తుకు పూర్వము ఈ వాక్యం చెప్పబడింది నీ పేరు నినుబట్టి ఆగేసేది నీ పేరు పెట్టుకుని వారు ఇకను ఎందురు అంటే భవిష్యత్తులో ఎవరు కూడా నీ పేరు ఎత్తరు భవిష్యత్తులో ఎవరు కూడా నీ పేరు ఎత్తారు ఈ రోజు కూడా అంత గొప్ప దేశము ప్రపంచాన్ని గందరగోళం చేసిన దేశము దామారూపాలు ఈ రోజు కూడా దాని ఒక్క ఎవిడెన్స్ కూడా దొరుకుతాయి ఆ రాతి పలకాలు దొరికినాయి గాని ఆ రాజుల పేర్లు దొరుకుతలేవు వాళ్ళ ఫోటోలు దొరుకుతలేవు సరే అందులో ఫోటోలు తీసుకులు కానీ వాళ్ళు రాళ్ల మీద చెక్కినవి ఒక్క వస్తువు పింగాణి వస్తువు కానీ పలకలు కాని ఏవి కూడా ఆ వైభవం ఈరోజు కనిపిస్తే లేదు అంతెందుకు నేను ఈ రోజు ఈ రోజు పొద్దున్న నేను ఈ యొక్క వాక్యాన్ని జానిస్తున్నాను నిన్న ఆదివారం కదా నిన్న కూడా ఈ వాక్యం జానిస్తున్నాను సొలంబును మందిరము గంభీరమైన మందిరం ప్రపంచంలో అటువంటి మందిరము ఒకటి లేదనుంది తర్వాత ఎన్నో చరిత్ర పుస్తకాలలో మనం చూస్తాం ఆ విషయాలు కానీ ఈరోజు మీకు ఎక్కడన్నా ఉందా ఆ మందిరం యొక్క సూచన ఎక్కడ లేదు ఏ పుస్తకాలలో నీకు ఆ మందిరం కనిపించదు ఒక ఫోటో లేదు ఒక చెక్కిన స్థలం లేదు ఎక్కడ కూడా అంతెందుకు సొలోమోను అంత గొప్ప రాజు కదా ఆయనకు సంబంధించిన ఒక్క సూచన లేదు రోజు ఏ మ్యూజియం లేదు ఆయన ఎంతగానో డబ్బు సంపాదించిన వాడు ఒక్క పైసలేదు ఆయనకు సంబంధించిన ఒక్క రాగి కాయిన్ గాని బంగారు కాయిన్ గానీ ఏమి లేవు ఎందుకు లేవు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి దేవుని ఆగ్ఞాది ఆయన తప్ప ఎవరును మహిమపరచబడడానికి వీల్లేదు సొలమును కూడా మహిమపరచడానికి వీల్లేదు ఏ రోజు మహిమపరచబడి పురుగులు వాటినాయ లేవా ఆయన గర్వించినప్పుడు ఏమేమి మహిమపరచబడమంటే నీ సొంత గర్వం పురుగులు బట్టి ఆయన మరణించినట్టు మనం చూస్తాం కాబట్టి నీ పేరు పెట్టుకున్నవాడు ఇకను పుట్టక ఎందురు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును నేను ఆ బ్రిటిష్ మ్యూజియం వీడియో చూసిన జాగ్రత్తగా దాన్ని ఇంటర్నెట్ లోకెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ నినివే ఆ కాలంలో తవ్వకాలలో బయటపడ్డారు రాళ్ళవన్నీ అయితే ఆ దేవత బొమ్మలుంటాయి కదా అసూరు దాగోని దేవత కదా అసూరు అసురు దేవత దేవత పేరే అసూరు ఇస్తారు ఇస్తారు దేవతని పూజించిన వాళ్ళు నినివే నీనా నీనా అనే దేవతని పూజించినారు అయితే కొన్ని బొమ్మలు ఆ ఫొటోస్ చూసిన బొమ్మలు తలకాయలు పోయి ఇవంతా ముఖాలన్నీ పోయి చేతులన్నీ ఇరిగిపోయి అట్లున్నాయా బొమ్మలు అంటే ఆ బొమ్మను కూడా గుర్తించకుండా నామరూపాలు లేకుండా పోయినాయి ముక్కలన్నీ అర్థపెడుతున్నారు కానీ వాటి చెయ్యి ఎక్కడ పోయిన దాని ముఖం ఎక్కడ పోయింది దాన్ని ముక్క ఎక్కడ సగం తలకై లేదు సగంకి కట్ అయిపోయింది అంటే గుర్తుపట్టలేము ఇది ఫలాని దేవత నానేష్ ఒక్కటి కూడా నామరూప రూపాలు లేకుండా ఈ వాక్యము నెరవేరింది ఏ బొమ్మ గాని పోత పోసిన ప్రతిమయ గాని ఒక్కటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును అన్నాడు ఈ రోజు లేవవి అవి ఇది నెరవేరింది సరే చేతును అన్నాడు కదా బ్రదర్ మరి భవిష్యత్తు నెరవేరబోతుందా ప్రవచనం అంటేనే అది కదా నామరూపాలు లేకుండా చేస్తాను చేసినాను అంటే గతంలో గడిచిపోయింది కానీ నామరూపాలు లేకుండా చేతును అంటే ఇంకా నెరవేరని వాక్యం ఆ బొమ్మలు ఒక్కటి కూడా ఈ రోజుకి మరి ఈ వాక్యమేమో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించింది నామరూపాలు లేకుండా నాశనము చేతులు అంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగబోతుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు నీవు పనికి పనికి మారిన గనుక నేను నిన్ను నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సరే దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుండదు పనికి మారిన వాడికి ఆయన సమాధి సిద్ధపరచ పనికి వచ్చేవాడికి అంతేగా మనం ఎప్పుడు వాక్యం జయించినప్పుడు పనికి మాలిన వారికి ఆయన సమాధి సిద్ధపర్సంట అంటే ఇది ఆ సన్హరిబు రాజుకు సంబంధించిన వాక్యం ఇది వాడు ఎంత భయంకరంగా చచ్చిపోయాడు దేవుని ఆయన పోయి అశ్వరు దేవత విగ్రహం దగ్గర తన సొంత కొడుకులు మీద పడి పొడిచి ఆ రాజుని కాబట్టి ఉపరీతిగా ఆ రీతి కూడా వాడు పనికి వాడు దేవుని చేతిలో దండంగా వాడబడ్డ వాడు కానీ వాడు పనికిరానిక తయారైపాడు కాబట్టి వాడు ఏరీతిగా నశించిన విషయాన్ని జ్ఞాపకం చేసింది కానీ ఈ వాక్యము భవిష్యత్కి సంబంధించిన విషయం అనేసి నువ్వు ఒకసారి మనసారు పనికి మాలిన వాళ్ళు అంటే ఎవరు చెప్పండి పనికి రాని వాళ్ళు పనికి మాలిన వారంటే పనికి మాలిన వారు అంతేనా మాలినవాడు పనికి మాలినవాడు పనికి రానివాడు అనేది విషయం వేరే పనికి మాలినవాడంటే పనికి రాడు పనికి రాడు అంటే చెప్పండి పనికి రావడం అంటే నీ వల్ల కాదు అని నీ చేత కాదు నీ చేత కళని గొడ్రాల గొడ్రాలకి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పనికి పనికి మారిన వారు ఏ రీతిగా మరణిస్తారు అంటే చూడండి పనికి వచ్చేవాళ్ళు ప్రసవించే వాళ్ళు అన్న విషయం ఉపమాన రీతిగా అర్థం చేసుకోండి ప్రసవించే వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రసవించని స్త్రీ నువ్వు ధన్యాలి ఎందుకంటే నువ్వు ఎట్లా ప్రసవించలేదు శ్రమల కాలంలో నువ్వు ప్రసవించలేదు అయినగా నేను రక్షిస్తున్నాడు దేవుడు సూర్యుని తరచుకున్న స్త్రీ ప్రసవించింది ప్రణగ్రంథం ప్రయోదెల మనం చూస్తాము కానీ గది రాష్ట్రపత్రిక మూడోదెల చూస్తే మనము ఆమె ప్రసవిస్తలేదు అయినాగా నువ్వు ధని రాలవు అంటే నువ్వు ప్రసవించలేకపోయినావు కాబట్టి నువ్వు మరణించక తప్పదు మరణించినా నేను నిన్ను రక్షించుకుంటున్నా అప్పుడు నువ్వు ధన్యత నీకు అప్పుడు వస్తుందన్న విషయం చెప్తున్నాడు సరే నువ్వు పనికి వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నా మీరు ఇంటికి వెళ్ళాం చూడండి ప్రణ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో కూడా ఈ దీనికి సంబంధించిన విషయం ఉంటుంది పనికి వారందరూ శాశ్వతంగా నరకానికి పోతారన్న విషయము మొదటి రోమి రాష్ట్ర మొదటి అధ్యాయము ఇక్కడ మనం సానసాలు ధ్యానించిన వాక్యం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వర్షనంలో పనికి మాలిన వాళ్ళు ఎట్లుంటారనే విషయం మనం చూసినాం సరే ఇంకొంచెంలో మనం ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాం చూడండి సువార్త చూడండి ఒకేసారి వాక్యం ఎట్లా మారిపోతుందో మీరు బాగా అర్థం చేసుకుని ప్రవచనాలు ఎట్లుంటాయి నీవు పనికి మారిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను అంటే నువ్వు సేవకు నువ్వు సేవ చేయలేకపోయినావు వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయలేకపోయినావు నువ్వు మోసగాడివి నువ్వు దొంగవు కాబట్టి నీకు సమాధి తప్పదు సర్పంలో కీళ్లకు సంబంధించిన విషయం మీద జ్ఞాపకం చేస్తుంది సడన్లీ చూడండి సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేవారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి ఇది లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన వాక్యం పనికి మళ్ళిన వారు సర్పంలకు తేలిక సాదృశ్యం ఈ సువార్త ప్రకటించి సమా ప్రకటించు సువార్త ప్రకటించచ్చు సమాధాన వర్తమానము మీకు బాగా అర్థం కావాలా సమాధాన వర్తమానం అంటే ఏందో వర్తమానం అంటే వాక్యం సమాధానమైనది అంత ఏంటంటే తప్ప ఎవరు నీ జీవితంలో సమాధానం తీసుకున్నారు నీ పాపంలో నీకు సమాధానం నీ రోగలలో నీకు సమాధానం ప్రతి దశలో నీకు సమాధానం తీసుకొచ్చేవాడు యేసు ప్రభు అని చెప్పేది సమాధానకరమైన వర్తమానం కాబట్టి మనం ఎప్పుడు ఈ వాక్యం చెప్పాలా యేసు తప్ప ఎవరు నీకు సమాధానం తీసుకొని రాలేదు ప్రయాసపడి బారమస్త సంస్థ చెల్లారా నా ఎదురండి నేను నీకు ఏమి సమాధానమా విశ్రాంతిని ఇస్తాను యేసు ప్రభు తప్ప ఎవరివరు కాబట్టి నువ్వు చెప్పాల్సింది కూడా సమాధానకరమైన వర్తమానము వీళ్ళు ఎరిత్తికుంటున్న విషయమే యశా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వర్షంలో మీరు ఇంటి మనక చూడండి సేమ్ వాక్యం ఉంటది అక్కడ యేసా గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వర్షంలో సరే ఇప్పుడు ఏమైంది సర్పములు తేళ్లు సమాధి కొరకు సిద్ధపడుతున్నాయి దేవుడు సిద్ధపరచండి అయితే ప్రకటించచ్చు సమాధాన వర్తమానం తెలిసే వారి పాదములు ఎక్కడ కనిపిస్తాయి పర్వతం మీద కాబట్టి సత్యని ప్రకటించే వాళ్ళు సియోన పరత్వం మీద నివసిస్తారన్న విషయం ఇక్కడ జ్ఞాపకం కాబట్టి ఇది మరోసారి లక్ష మంది సాదృష్టం తర్వాత చూడండి యూధ గొప్ప జనం సాదృష్టం చూడండి యూధ నీ పండుగలను ఆచరింపు నీ పండుగలే ఆచరించాలా వేరే కావు నీ పండుగలు ఆచరించము నీ మృక్కుబను చెల్లింపు అంతవరకు చేయలేదు నువ్వు అంతవరకు నువ్వు చేయలేదు వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు వాడు బొత్తిగా నాశనము ఆయను సరే ఇది కూడా మళ్ళా సర్పాంబీలకి సాదృశ్యమైన వాక్యం కానీ ఈ విషయాన్ని నేను మీకు చూపించిన వాక్యాన్ని ముగిస్తాను ఈ రోజుకి చూడండి గొప్ప జనము పండగలు ఆచరించే కాలానికి సిద్ధపడుతున్నారు కానీ బైబుల్లో మనం అనేక సార్లు ధ్యానించినము కాలం లేవియా కాండలం అని కదా ఏడు పండుగలు ఇస్రోల్ దేవుడు ఏడు పండగలు ఇచ్చి మొదటి పండగ మొదటిది పస్క పండగ మొదటి నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం సమయం మీరు ఆరంభించాలి ఆ పండగ మొదటి నెల ఏందో మీ దీ కాదు మొదటి నెల జనవరి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా దేవుని క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల అనేది అబిబు నెల అబిబు నెల లో ఆ ఓడలోనికి ప్రవహించడం మనం చూస్తాం వాక్యం అదే రీతిగా అబిబు నెల మొదటి అంటే అబిబు నెల అంటే మొదటి నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం వాళ్ళు పసక పండుగను ఆచరించి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు దాని తర్వాత అబీబు నెల అంటే అబీబు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏ మార్చి ఏప్రిల్ మధ్యలో ఉంటది అది ఎప్పుడు నెల ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మార్చి ఏప్రిల్ మధ్యలో అబీబు నెల పడుతుంది ఎప్పుడు కాబట్టి సరే మనకు అవసరం లేదు ఆ డేట్స్ అన్నిటితో కానీ వాళ్ళు ఆ రోజు వేళ అట్లా పాటించారు ఇప్పుడు కూడా పాటిస్తారు పద్నాలుగవ తేదీ మొదటి నెల పస్కా పండగని ఆచరించాల పస్కా పండగ అంటే ఏసుకో సాదృశ్యం ఏసుమే పస్కా పశువు కాబట్టి ఆ పండగ ఏసుపత్ సాదృశ్యం దాని తర్వాత తెల్లవారి అంటే పదిహేనవ తారీఖు అంటే రేపు పులిని రొట్టెల పండగ కాబట్టి పసక పండగ నాచరించినవాడు పులినొట్టెల పండుగ అంటే నీలో పూలుపు ఉండడానికి వీల్లేదు నీ ఇంట్లో ఎక్కడ పూలుపున్నా తీసేసుకోవాలని చెప్తాడు లేవకాడలో మనం చూస్తాం మా వాక్యం కాబట్టి పసకా పండగ ఆరంభించిన తెల్లవారి నుంచి పులిన పండగ ఒక రోజు ఉంటుంది అది దాని తర్వాత ఏముంటది ఈ పులిన పండగ ఏడు రోజులు పాటిస్తారు పసకా పండగ ఒకటే సాయంత్రము సాయంత్రం పాటిస్తారు ఉల్లినొడల పండగ నెక్స్ట్ డే నుంచి ఏడు రోజులు పాటిస్తారు దాని తర్వాత పాస్కా పండగ నుంచి దగ్గర దగ్గర యాభై దినాల వరకు పెంత కోస్తు పండగ వస్తారు మూడవ పండుగ అది సరే పెంతకొస్తు పండగ అంటే మీకు తెలుసు పెంతగోస్తు పండగ అంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం గురించి మనం చూస్తాం కదా నూతన జన్మ అగ్ని అభిషేకానికి సాదృశ్యం మనం చూస్తాం పెంతకొస్తు పండగ సరే ఇప్పుడు అవన్నీ నేను దీర్ఘంగా చూపించాను మీకు దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఆర్దించాలని ఆత్మతో సత్యంతో ఆర్దించాలని దానికి సాదృశం పెద్దకు వస్తుంది అభిషేకం అయినప్పుడు వాళ్ళు వారి జన్మ అనుభవము పరిపక్వం చెందడం ఫలభరితమైంది కదా పేతురికి పేతురికేందుకు శిష్యులకందరికీ ఆత్మ ఫలాలు దొరకడం చూస్తాం కదా వాళ్ళు భాషల్లో మాట్లాడము ప్రవచించడము భాష అర్థాలు చెప్పే వరము వరము విభేచన వరము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వాళ్ళకు మనం అక్కడ చూస్తాం యాభై దినాలకు ఆ పండగ చేస్తారు దాని తర్వాత బూరెల పండగ ఇది ఏడవ నెల అంటే అభిము నెల తర్వాత ఏడవ నెల బూరెల పండగ అంటే ఆయన ఈ లోకానికి తిరిగి రానై ఉన్నాడు అన్నదానికి సాదృశ్యం ఈ పండగ ఆయన లోకంలోకి తిరిగి రానై ఉన్నాడు అందరూ సిద్ధపడండి శ్రమల కాలం ఆరంభం కాబోతుంది అన్నదానికి కూడా సాదృశ్యం బూరల పండగ కాబట్టి అందరూ బూరలు ఊదడం అంటే సిద్దపడండి యుద్దం జరగబోతుంది శ్రమలు జరగబోతున్నాయి యుద్దం అంటే భయంకరమైన శ్రమలకు సాదృశ్యం అత్తకు కోడలకు యుద్దము మామకు అల్లునికి యుద్దము తల్లిదండ్రులకు పిల్లలకు యుద్దము అని ఉంది వాక్యం కదా ఇవన్నీ యుద్దం యుద్దం అంటే నిజంగానే అది ఒక దేశం ఇంకొక ప్రతి దశలో యుద్దం జరుగుతూనే ఉంది ఒక దిక్కు ఆత్మీయ పోరాటము ఇంకో దిక్కు శారీరకమైన పోరాటం మనకు తప్పదు సరే మనం వాటన్నిటిని ఛేదించుకొని బయటకు వచ్చేవాళ్ళం కాబట్టి దాని తర్వాత విమోచన పండగ బోరల పండగ తర్వాత విమోచన పండగ అంటే గొప్ప జనం అందరూ మరణించి దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడుతున్న పండగ అన్న విషయం అది మనం చూస్తాం అది ఎక్కడ ఉంటది అంటే నెల పదవ తేదీ సరే ఇవి ఇవి ఆత్మీయమైన చిహ్నాలు కదా ఇవన్నీ పలాని నెల పలాని తేదీ దేనికి సాదృశ్యం అన్నప్పుడు జాగ్రత్తగా మనం వెతుక్కోవాలి ఏ టైంలో ఇవన్నీ జరగబోతున్నాయి ఏ రోజు అనేది కాదు ఇందుకంటే క్రైస్తవులంతా ఒక రోజు గురించి వెతుకుతా ఉంటారు కానీ బైబుల్లో మనకు విషయం చెప్పింది రోజులను వెతుక్కడం నీ పని గానే కాదు నువ్వు నీ పని ఏంది కాలంలు సమయంలో అర్థం చేసుకుంటే పని నీ పని అవి ఆయన ఆధీనంలో ఉన్నాయి నీకు బట్టి ఆయన అర్థం చేస్తాడు దావిదు దాని నీ పని కాదు వాటిని అర్థం చేసుకోవడం అవి నీకు అర్థం కూడా కావు నేను చెప్తే ఎందుకంటే నువ్వు ఆ కాలంలో ఉండవు కాబట్టి ఒక కాలంలో ఒక మనుషులు ఉండబోతున్నారు వారికి అవి అనుగ్రహించబడును మీకు కాదు అనడం లేదా ఒక తరం వారు వీటిని అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి మన కొరకు అవన్నీ చెప్పబడ్డాయి దాని తర్వాత పర్ణశల పండగ పర్ణశాలల పండగ అంటే నిత్యము ఆయన సన్నిధిలో నివాసం చేసుకోవడం మనం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సదిలో మనం నివాసం చేసుకుంటాం అది పర్ణశాలల పండగ కాబట్టి ఇవన్నీ ఏస్లోకి సాదృశ్యంగా ఉన్నాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యూధ నీ పండగలు ఆచరించు బ్రదర్ ఈ రోజు నుంచి మేము పండుగ స్టార్ట్ చేయాలన్నా నిన్న మా పాప నాకు తన చరిత్ర పుస్తకంలో ఒక విషయం చూపిస్తుంది ఏంటి అంటే క్రిస్మస్ పండగ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని చరిత్రలో ఇది కరెక్ట్ టైమింగ్ కదా అంటే క్రిస్మస్ పండుగ త్వరలో వస్తుందని చెప్తలేను టైమింగ్ గురించి చెప్తున్నా అంటే ఈ వాక్యం అర్థం చేసుకునే టైమింగ్ ఆ పుస్తకంలో తన క్లాస్ పుస్తకం స్కూల్ వరకు సిద్ధపడుతుంది చదువుతుంది తాబ్దం ఏసు ప్రభు తర్వాత నాలుగవ శతాబ్దం అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ యేసు చనిపోయి తిరిగి లేచినాక శిష్యుల సేవ జరిగిపోయినాక నాలుగు వందల సంవత్సరాల తర్వాత క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిందంట అంటే రెండు వేల పదమూడు మైనస్ నాలుగు వందలు చేయండి అన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ అంటే మొదటి దశాబ్దంలో లేదు రెండవ దశాబ్దంలో లేదు మూడవ దశాబ్దంలో లేదు నాలుగవ దశాబ్దంలో లేదు అని ఒక అన్నిడు రాసిన పుస్తకంలోకి వెళ్ళి మనకు తెలుస్తుంది రోజు అంతే కదా రాసిన అని పుస్తకం స్కూల్లో ఎన్సీఆర్టీ బుక్స్ అంటారు కదా వాటిని వాటిని అని రాస్తారు వాడు చరిత్ర వెతికి క్రిస్మస్ పండగ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఏడీలో స్టార్ట్ అయింది అని వాడు రాస్తున్నాడు బైబిల్లో రెండు వేల సంవత్సరాల క్రితం ఏముంది అది నువ్వు చెయ్యొద్దని అందుకే శిష్యులు ఎవడని చేసిండ్రాంత కోస్త పండుగ చేసిండ్రా శిష్యులు చేయలేదు కదా అందరు పండగ చేస్తుంటే వాళ్ళు ఇంటి మీద పైకప్పులో కూర్చొని పాటలు పాడుతున్నారు వాళ్ళు చేయలే పండగ ఏ పండుగ చేసిండ్రా పులి ల పండగ చేసిండ్రాని తర్వాత అదేంది అదేం పండుగ పెంతకోస్తు పండగ చేయలేదు పస్కా పండగ చేయలేదు వాళ్ళు విమోచన పండగ చేయలేదు పర్వసనల పండగలు చేయలేదు ఏ పండగలు చేయలేదు కాబట్టి ఈ వాక్యం ఏమంటుంది గొప్ప జనం అంటే గొప్ప నీ పని ఏంది పర్వతాల మీద సువార్త సువార్త చెప్పేవాడు పర్వతం మీద నివసించేవాడు అంటే లక్షణాల సాదృశ్యం ఈ వాక్యం నీ పని అది కానీ కొలసల రాష్ట్ర ఒక వాక్యం దేవుడు మనకు చూపించిండు పౌలు ద్వారా ఇది అర్థమైంది పండగలు ఏంది ఎవరు చేయాలి పండగలు ఒక అన్యుడు చెప్తున్నాడు కానీ బుద్ధి తెలుసుకోలేకపోతున్నాడు క్రైస్తవ సంఘము ఒక పాస్టర్ నాకు చెప్పిండు మనం చేయదు బ్రదర్ ఈ పండుగలని పది సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ చేస్తున్నాడు పండగలు నేను కొత్త కొత్తగా రక్షణ పొందిని దేవుని ఆత్మను పొందుకొని ఆరాధనకు పోతున్నప్పుడు ఆ పాస్టర్ చెప్పిండు మనం ఈ పండగలు చేయదు బ్రదర్ గుడ్ ఫ్రైడే రోజు నేను ఫస్ట్ టైం గుడ్ ఫ్రైడే పోయిన రోజు చర్చి గుడ్ ఫ్రైడే పోయి ఈ రోజు ఎంతమంది ఉపాసం ఉందంటే ఫస్ట్ చెయ్యి నేనే లేపిన ఎందుకంటే నేను పాత చాలా కాలం నుంచి ఉపాసం ఉండేటోడి నేను నైన్టీ టూ నాకు జ్ఞాపకం ఉంది సంవత్సరం నైన్టీ టూ లో నేను చెయ్యి తిన గుడ్ ఫ్రైడే రోజు అప్పుడైనా ఉల్టా కొట్టేసిన వాక్యం ఇది గుడ్ ఫ్రైడే కదా బ్యాడ్ ఫ్రైడే అయితే ఉపాసం ఉండొచ్చు కానీ గుడ్ ఫ్రైడే అయితే నువ్వు ఎందుకు ఉపాసం ఉంటావు గుడ్ కదా అయితే ఆయన ఏమంటుండ్రు గుడ్ ఫ్రైడే అందరు గుడ్లు తినాలంటున్నాడు మంచిగుంది వినక వాక్యం సిగ్గుబోయినట్లు నేను ఫీల్ అయినా అంటే ఉపాసం ఉండొద్దు సరే అసలైన ఉపాసం ఏందో మనకు తెలిసింది దేవుడు మనం చూపించింది ఏషియా గ్రంథంలో అసైన ఉపాసం అనేది తిండికి సంబంధించింది కానే కాదు అన్న విషయాన్ని మనం చూపిస్తున్నాం దేవుడు అటువంటి ఉపాసం ఎప్పుడు కోరుకోలేదు అన్నాడు కదా అసైన ఉపాసం మనకు అక్కడ చూపిస్తుంది ఏషియాలో పండుగలు మనం చేయద్దని ఈరోజు బాహాటంగా పండగలు చేసి పది కిలోలు యాభై కిలోలు వంద కిలో కేకులు కట్ చేసుకోవడం ఇవన్నీ మినీ క్రిస్మస్ మ్యాక్సీ క్రిస్మస్ మెగా క్రిస్మస్లు ఇవన్నీ క్రైస్తవ సంఘంలోకి వచ్చినా లేవచ్చు అందులో మనకు చెప్పాల్సి వస్తుందా ఇవన్నీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శతకం అంటే క్రీస్తు తర్వాత నాలుగు వందల సంవత్సరాలకి క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిందనేసి ఆ పాప చదువుతుంది నేను టక్న అప్పుడే ఈ వాక్యం చదివి నేను నిద్రపోయిన కొంతసెప్ట్ నిన్న చాలా బాగాలేకుండా ఆరోగ్యం ఆ వాక్యం చదివి అప్పుడే నిద్రపోయినా నిద్రపోయి సాయంత్రము ఆ పుస్తకంలో చదువుతుంది ఇందాక నేమనే నిద్రపోక ఈ వాక్యం చదివినా యూధా మీరు పండుగలు ఆచరించాలనేసి చెప్తుంది మళ్ళీ ఈ పాప ఈ వాక్యం చెప్తుంది దేనికి సంబంధించింది సరే మనకు తెలిసి ముందటి నుంచే కొలిసల రాష్ట్ర పత్రికలో దేవుడి వాక్యం ఈ విషయం చెప్పిండు ఈ పండుగల గురించి మనకి తీర్పు ఉంటుంది అనేసింది గణితుల రాష్ట్రపతి గారు పౌరు మీరు దినంలోనూ మాసంలోనూ ఉత్సవ కాలంలోను సంవత్సరాలను ఆచరించినారు మిమ్మల్ని బట్టి నేను పడిన శ్రమ అంత వ్యర్థమైపోయామని మీ గురించి నేను భయపడుతున్నాను అన్నాడు అదే రీతిగా చూడండి పౌలు కొలస రాష్ట్ర పత్రికలో రెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండో దాంతో మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాం చూడండి కొలసి రాష్ట్రపతి రెండవ అధ్యాయం పదహారు వర్షంలో కాబట్టి అన్నపానంల విషయంలో నేను అంటే ఏం తినాలా ఏం తినద్దు ఏం త్రాగాల ఏం పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వకండి అనడం లేదా మనం ఎవరికి ఇవ్వద్ అవకాశం పౌరులు చెప్తున్నాడు ఎవరు కూడా వీటి గురించి మిమ్మల్ని తీర్పు తీర్చని నువ్వు సండే ఏం చెయ్యవు కదా అవును నేనేం చెయ్యను ఎందుకంటే సండే నా కొరకు ఇచ్చింది వాక్యం సబ్బాతు ఎవరి కొరకు ఇచ్చింది అన్నాడు సబ్బాతు మనిషి కొరికి ఇచ్చిందన్నాడు అంటే వాడు ఆరు రోజులు కష్టపడతాడు ఏడవ దినంన విశ్రమించాలా అనేసి మనిషికి ఇచ్చింది అన్నాడు ఇక్కడ ఏమంటుంది తెలుసా సబ్బాతుకు అధిపతి యేసు ప్రభు వాక్యం సబ్బాదుకు అధిపతి యేసు నువ్వు సబ్బాతును ఆచరించి అధిపతిని విడిచిపెడితే నువ్వు పది ఆగిలలో సబాత్ని ఆచరించడం అనేది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు ఆచారబద్ధంగా పది ఆగ్లని ఆచరిస్తూ సబాత్తును ఆచరించమన్నాడు కాబట్టి నేను ఆ సబ్బాత్ బ్రదర్ వీడు నాకు జాబు పెట్టి నా బాస్ నాకు హాలిడేస్ లేడు బ్రదర్ సండే అని బాస్ గురించి తిట్టుకుంటుంటాడు బాస్ నాకు పనిపెట్టిండు సండే అని బాస్ గురించి తిట్టుకుంటుంటారు కానీ నీకు అర్థం కాలేదు సబ్బాత్ అనేది సండే గానే కాదు సబ్బాత్ అనేది విశ్రాంతికి సంబంధించింది ప్రతిరోజు సబ్బాత్యం మనకి ఆయనలో ఉంటే ఎందుకంటే సబ్ సబ్బాదుకు అధిపతి వేసుకున్నావు కాబట్టి ఇక్కడ వాక్యం చూడండి పండగ అమావాస్య అంటే నెలలు విసర్జనము అనువాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇక్కడ ఇవి ఏవి పండగలు అన్నపానములు ఏం తినాల ఎంత రాగద్దు అమావాస్యలు ఇవన్నీ ఏందంట చూడండి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ఇవన్నీ నీడలు ఏవి నీడలు అన్నపానములు ఏమి దినాలు ఏం త్రాగాల ఏం ధరించాలా ఇవి నీడలు రెండవది పండగలు మూడవది నెలలు అంటే వ్రతదినములు అంటారు నెలలు అంటే వ్రత దినములు అంటే ప్రతి నెలలో స్టార్టింగ్ లో ప్రతి ఎండింగ్ లో అనేది వ్రత దినాలు అంటారు వాటిని నాలుగవది విశాదినం ఇవన్నీ యేసు ప్రభు యొక్క నీడలు కాబట్టి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఆయన నీడలకా ఆయనకా ఇక్కడ ఇంత బాగా చెప్తుండ్రు పౌలకి బాగా అర్థమైంది నువ్వు పండుగను ఆచరించడం అంటే నీడని ఆచరించొద్దు నువ్వు ఆచరించాల్సింది నీ ప్రభు ఇంత బాగుంది ఇక్కడ నా ప్రభు నా పండగ నేనేం క్రిస్మస్ పండగ చేసుకోను నేను ఏ పండగలు చేసుకోను ఎందుకంటే అన్ని ఆయన నిర్వర్తించిన వాడు నిజంగా పుట్టిండు నమ్ముతాను అది నేను స్పెషల్ గా పండుగ చేసుకుని అవసరం లేదు దళితుల రాష్ట్రపతిలో పౌలు చెప్పినట్లు అవన్నీ దుష్టులకి అనిలకు సంబంధించినవి క్రిస్మస్ పండుగ కూడా క్రైస్తులకు ఎట్లా సంబంధించింది శిష్యులలో ఎవరు చేయలేదు నువ్వు మళ్ళా బోధనే అపోస్ల బోధనే అని పాట పడుతూ వాళ్ళు ఎక్కడ పాటించలేదు ఏ పండగను కాబట్టి గొప్ప జనం పండుగను ఆచరిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ వాళ్ళు అర్థం చేసుకునేది విషయం ఏందంటే ఇది ఆత్మీయమైన పండగ శారీరకమైనది కాదు ఛాయ శారీరకమైన పండగ నీడ శారీరకమైన పండగ మనం పాటించాల్సింది ఆత్మీయమైన పండగ అది మన ప్రభు మన ప్రభులనే ప్రతిక్షణం మనం ఆనందించాల అదే పండుగను ఆచరించడం నిజంగా బొమ్మలు పెట్టుకొని బస్సు దుస్తులు వేసుకొని ఇవి కాదు పండగ అది ఛాయా అట్లా తయారైతే నువ్వు ఛాయా కాబట్టి ఛాయని వెంబడించిన వాడు ప్రభుని వెంబడించాడు ప్రభుని వెంబడించేవాడు ఛాయాను వెంబడించాడు కాబట్టి మనం అది తీర్మానించుకొని ఈ రోజు ఆయన కొరకు మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి అందుకే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి లేదు బ్రదర్ కొంతకాలం ఈ లోకంలో వెతకాలా ఎట్లా నేను రిటైర్ అవుతాం కదా అప్పుడు వెతుకుతా అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు పైన వాటి మీదనే గాని భూసంబమైన వాటి మీద మనసు పెట్టుకున కొడి మీ మనసుని అక్కడ పెట్టుకోవద్దు ఎప్పుడు పైన పైన వాటి అంటే దేవుని యొక్క వాక్యాలు దేవుని యొక్క విషయాలు దేవుని విషయాల పట్ల నువ్వు మనసు పెట్టుకోవాలి ఈ లోకపు విషయాలను మనసు పెట్టుకోవద్దు ఎలాగా మీరు మృతి పొందితేరి మీరు ఆల్రెడీ చచ్చిపోయిన మీకు ఇంకా మళ్ళా మరణం లేదు మీ జీవము ఎక్కడుంది అందుకే జీవంలో ఆనందించమన్నాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది శాశ్వతంగా మీ జీవము ప్రభులో దాచబడి ఉంది కాబట్టి ఆ జీవంలోనే మనం ఆనందించుకోవాలి కాబట్టి మన జీవంలో ప్రసంగి పౌలు అన్నట్లు మనము ఆయన జీవంలో ఆనందించేర్చుకోవాలా అటువంటి ఆనందము మన ప్రభు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక పరిశుద్ధు రఘు చేసా మీకు వందాలు ప్రవ్వా ఈ యొక్క సమాప్తిలో ప్రవ్వ మీరు మా తను మాట్లాడుతున్నారనైనా నా గ్రంథం నుంచి మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా ఆ యొక్క తండ్రి పనికి మారిన వారు వారికి సమాధి మీరు సిద్ధపరిచిన విషయం జ్ఞాపకం చేస్తున్నారు ఆయన మేము పనికి మారిన వారి వల్లే ఉండడానికి వీల్లేదు ప్రవ్వా మేము తెలివి గల పని వారి వల్లే జ్ఞానం కలిగిన పని వారి మేము ఉండాలా ప్రవ్వా మీ జ్ఞానం మాకు అవసరం లోకపు తెలివి అవసరం లేదు ప్రవ్వా మీ నీతి సత్యని ప్రకటించే మేము నిత్యము మీ శివను పరతం మీద నివసించాలా ప్రవ్వా అటువంటి జీవితాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం యూద వారు పండగలని ఆచరించే కాలంలో ఉంటున్నాం ప్రవ్వా వారు పనికి రాని ఛాయలని ఆచరిస్తున్నారు ప్రవ్వా కానీ యుగ సమాప్తిలో వారు అందరు ప్రవ్వా నిజమైన పండగ ఆచరించబోతున్నారు ప్రవ్వా ఆ పండగనే మీరు ప్రవ్వా కానీ మీరు మాకు ముందుగానే బయల్పర్చం మీకు ఎంతో వర్ణాలనైనా కాబట్టి మేము ఈ లోకంలోని ఏ పండగలనే ఆచరిస్తలేం ప్రవ్వా మీరే మా పండగనైనా మీరే మా సభాతు మీరే మా ఆ యొక్క నియామక దినములు ప్రవ్వా మీరే మా అన్నపానములు ప్రవ్వా మీరే జీవజలము మీరే జీవాహారం ప్రవ్వాట్ మీరు తప్ప మేము ఎవరిని ఆచరించాం ప్రవ్వా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరు దయచేసి మీ రాకవలసి పరచుకోమని ప్రార్థిస్తున్నాం ఈ లోకము అశురుగా తయారైంది ప్రవ్వా ఈ లోకము నినివే పట్నస్తులుగా తయారైంది ప్రవ్వా ఈ క్రైస్తవ సంఘము ఆ రీతిగా జీవిస్తుంది కాబట్టి ప్రభావ వారిని ఏరీతిగా మేము రక్షించుకోవాలనో వారికి ఏ రీతిగా ఈ సువార్ణ ప్రకటించాలనో మీరే మాకు మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభావ మీ రోషం కలిగి పౌరుషం కలిగి నమ్మకస్తులుగా మేము జీవించే బిళ్ళగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆఖల వర్షపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ